కృష్ణాయ వాసువాయ దీనందగోపకరాయ గోవిందాయ నమో నమ్ హరి కృష్ణాయ వాసువాయ దకీనంద ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమీ శ్లోక నంబర్ సిక్స్ వ్రజ జనార్తిహన్ వీరయోషిత నిజ జన్స్మయ ం సనస్మిత భజ సకేంకరస్మనో భజ సకేంకరీ స్మనో జలరుహాన చారుదర్శయ భజ జనార్తిహన్ వీరయోషిత నిజ జనస్మయా ధ్వంసనస్మిత నీ కరపద్మాన్ని మా శిరస్సు మీద ఉంచు అంటూ ఐదవ శ్లోకంలో ఒక గోపిక స్వామిని కీర్తించడం జరిగింది ఈ ఆరవ శ్లోకంలో మరొక గోపిక ఏమంటుంది అంటే అయ్యా నీ ముఖ పద్మ దర్శనం కావాలి కాబట్టి నీ ముఖ కమలాన్ని మేము దర్శించాలి కాబట్టి నువ్వు మాకు కనిపించు అని అర్థం సరేనా కాబట్టి స్వామి యొక్క ముఖపద్మాన్ని గురించి వర్ణిస్తూ ఆవిడ చెప్తూ ఉంది వ్రజ జనార్తి హన్ వ్రజ జన అంటే వ్రజపురంలో ఉండేటువంటి జనులు బృందావనంలో ఉండేటువంటి గోపికలు ఉండారో వాళ్ళు వ్రజ ఆర్తి హన్ ఆర్తి అంటే దుఃఖం వాళ్ళ యొక్క దుఃఖాన్ని హన్ పోగొట్టేటువంటి వాడు అని అర్థం కాబట్టి ఇందులో స్వామిని వీరా అని సంబోధిస్తూ ఉంది వ్రజ జనార్తి హన్ వీరా కాబట్టి ఓ వీరుడా వ్రజ జన కాబట్టి ఈ వ్రజపురంలో బృందావనంలో ఉండేటువంటి గోపికలు ఉండారో వాళ్ళ యొక్క ఆర్తిని హన్ ఆర్తి హన్ అంటే దుఃఖాన్ని పోగొట్టేటువంటి నంబర్ వన్ వీరా ఓ వీరుడా యోషితాం నహ అంటే స్త్రీలైనటువంటి మాకు నిజ జన స్మయ సన్నస్మిత నిజ జన అంటే నీవాళ్ళు నిజ జన అంటే నీవాళ్ళు నీవాళ్ళు అంటే గోపికలవు నిజ జన స్మయ స్మయ అంటే గర్వం అహంకారం కాబట్టి నీ భక్తులైనటువంటి గోపికల యొక్క అహంకారాన్ని ధ్వంసనస్మిత కాబట్టి అది ధ్వంసనస్మిత ధ్వంస ధ్వంసనంటే పోగొట్టేటువంటిది అనే అర్థం హరించేటువంటిది అని అర్థం నశింపజేసేది అని అర్థం కనుక నిజ జన స్మయ నీ వాళ్ళైనటువంటి గోపికల యొక్క స్మయ గర్వాన్ని ధ్వంసన స్మిత ధ్వంసన నశింపజేసేటువంటి స్మిత అంటే చిరునవ్వు చిరునవ్వు కాబట్టి నీ నవ్వుని చూస్తుంటే ఎట్లా ఉందంటే గోపికల యొక్క గర్వాన్ని అణిచేటువంటి నవ్వుగా కనిపిస్తుంది భజ సఖే భవత్ కింకరీ స్మనఃయోషితా స్త్రీలైనటువంటి మాకు భవత్ కింకరీహి అంటే మేమెవరో కాదు నీ సేవకులం భవత్ కింకరీహి మనహ జల రుహాననం జల రుహాననం అంటే పద్మము అంటే ముఖం కలిగినటువంటి వాడు కమలముఖుడు అంటే కమలంలాగా విరబూసినటువంటి పద్మము ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ముఖం కలిగినటువంటి హే కృష్ణ చారు దర్శయ చారు అంటే అందమైనటువంటి చారు జల రుహాననం అది అన్వయక్రమం చారు జల రుహానం హనననం అంటే అందమైనటువంటి నీ ముఖకమలాన్ని దర్శయా మాకు చూపు అది కాబట్టి ముఖపద్మ దర్శనం కోసం అతాక్ష అయ్యా నీ యొక్క ముఖాన్ని మేము దర్శించాలనుకుంటూ ఉన్నాం నీ ముఖ కమలాన్ని మాకు దర్శింపజేయి ఈ శ్లోకంలో ప్రధానంగా మూడు విషయాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి ఒకటి వరజ జనార్థి హన్ గోకుల యొక్క దుఃఖాన్ని గోపికల యొక్క దుఃఖాన్ని సమూలంగా నశింపజేసేటువంటి వాడివి నీ భక్తులు గోపికల యొక్క నిజ జన ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క పొగరును అణిచేటువంటి నగవు కలిగిన వాడివి స్మిత కాబట్టి నీ నవ్వు ఎట్లా ఉందో తెలుసా వాళ్ళ గర్వాన్ని అణిచేసట్టు ఉంది ఇక మూడవది ఏంటంటే మేము నీ దాసులం కెంకరేహి మేము నీకు దాసులం గనక నీ ముఖ కమలాన్ని దర్శించేటువంటి అవకాశాన్ని మాకు ప్రసాదించు త్రీ పాయింట్స్ సో ఒకటి ఇప్పుడు ఇక్కడ స్వామిని సంబోధిస్తూ వీరా వీరా అంటే ఓ వీరుడా అనే అర్థం వీర అంటే విక్రమశాలిత్వాత్ వీరహ కాబట్టి గొప్ప పరాక్రమవంతుడు అని అర్థం కాబట్టి శ్రీకృష్ణుడి ఇక్కడ ఎందుకంటే ఆయన చేయాల్సిన పనులు చాలా కనపడతా ఉన్నాయి ఇవి సామాన్యులు చేసేటువంటివి కావు గొప్ప పరాక్రమశాలులు ఎవరైతే ఉంటారో అటు పరాక్రమవంతులు చేసేటువంటిది ఏంటది మొట్టమొదటిది వ్రజ జనార్థిహన్ కాబట్టి దుఃఖాల్ని పోగొట్టాలి వీరుడు వీరుడు అంటే శత్రువులను వధించేటువంటి వాడు వీరుడు కాబట్టి ఈ వీరత్వం అనేటువంటిది సాధారణంగా వీరత్వం అందరిలో ఉంటుంది అది విక్రమశాలిత్వాత్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకు అందరూ వీరులే ఈ ప్రపంచంలో అర్థమవుతుంది కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఎప్పుడు ఎలా మారుతాయో మనకు అర్థం కాదు కాబట్టి అలా మారినప్పుడు ఎవరైతే వీరులు విక్రమశూన్యులని మనం అనుకుంటామో వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు అవుతారు కాబట్టి ఒక కాలంలో ఒక దేశంలో ఒక ప్రదేశంలో వీరులుగా గోచరించేటువంటి వాళ్ళు పరాక్రమవంతులుగా గోచరించేటువంటి వాళ్ళు మరొక చోట నిస్సారంగా నిర్వీర్యంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పరిస్థితులు విషమించినంత వరకే అందరూ వీరులు కానీ ఎవడైతే వీరుడో వాడే జీవిత సమస్యల్ని ఎదుర్కోగలడు అది వీరుడు అంటే చిన్న విషయం కాదు కాబట్టి వీరుడు అనేటువంటి పదం ఇద్దరికే ఉపయోగపడుతుంది ఎవరికి తెలుసా ఒకటి భగవంతుడికి రెండవది సన్యాసికి ఇంకొకటి కానీ ఎందుకంటే అది చిన్న విషయం కాదు సన్యాసి సకల బంధాలని తెంచుకొని రావాలి అంటే అనేక జన్మల్లో ముడిపడినటువంటి విషయ వాసనలు ఉన్నాయో అవి ముందుకు కాబట్టి దాన్ని ఛేదించుకొని రావాలంటే వీరత్వం కావాలి విక్రమశాలిత్వాత్ అది పరమేశ్వరుల్లో ఉంది పరమేశ్వరుని ఆధారంగా చేసుకొని జీవించేటువంటి సన్యాసులు కనపడుతుందే గాని సాధువులు కనపడుతుందే కాని ఇంకొక చోట వాళ్ళు ఎంత సాధువులు చెప్పేసి విర్రవీగినా భక్తులని విర్రవీగినా వాళ్ళలో కనపడతారు కనిపించే అవకాశం లేదు ఎందుకని పరిస్థితులకి దాసులై ఉంటారు ఎప్పుడు పరిస్థితులు విషమిస్తాయో అప్పుడు వాళ్ళు వెనకడుగు వేసేస్తారు కాబట్టి మనం ఎక్కడైనా సరే మనలో వీర్య శౌర్యాదులు వ్యక్తమైనవి అంటే అవి కేవలం భగవంతుడి నుంచి వచ్చినాయి అని మాత్రమే మనం గుర్తించుకోవాలి కానీ అదంతా మన ప్రతాపం అని అనుకోవడానికి అవకాశమే లేదు కాబట్టి ఇవన్నీ మనకు పరమాత్మ నుండి సంక్రమిస్తాయి గనక ఎక్కడెక్కడైతే మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాము బలహీనులుగా కనిపిస్తూ ఉంటాము పరిస్థితులు చేతుల్లో మనం బానిసలుగా మారుతూ ఉంటాము అటువంటప్పుడు చేయాల్సినవి చెప్తూ ఉండరు దీంట్లో ప్రధానమైనటువంటి విషయం ఒకటి ఏంటంటే స్వామి యొక్క ముఖపద్మాన్ని దర్శించడం స్వామిని ప్రార్థించడం రెండు రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఎక్కడైనా మీరు కూడా చెబుతున్న ఎందుకంటే ఇది సాధన క్లాసెస్ కనుక ఎక్కడ మీకు ఏ కష్టాలు వచ్చినా కూర్చొని ఏడవడం కాకుండా ఎవరెవరికో ఫోన్లు చేసి పిచ్చి మాటలన్నీ మాట్లాడడం కాకుండా మీకు ఎప్పుడు కష్టాలు వచ్చినా ఎప్పుడు బాధలు వచ్చినా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ భగవంతుడి యొక్క ఫోటో తీసుకొని చూడండి అంతే నంబర్ వన్ ఆయన యొక్క ముఖపద్మ దర్శనం భగవంతుని యొక్క ముఖ పద్మ దర్శనం అది అయిన తరువాత ముఖం చూడండి ఆ తరువాత నామం చెప్పండి కాబట్టి మన వాళ్ళందరికీ కృష్ణుడి యొక్క ఫోటో అందరిళ్లల్లో ఉంటుంది నిత్య దర్శనంలో కూడా ఉంటుంది కదా కాబట్టి ఎప్పుడు మీ జేబుల్లోనే ఉంటుంది కనుక ఎప్పుడు కష్టాలు వచ్చినా అనవసరంగా ఏకరువు పెట్టడం కాకుండా ఇది ఎందుకు వచ్చింది వాళ్ళు కారణమా వీళ్ళు కారణమా వాళ్ళకు ఫోన్లు చేయడం వీళ్ళకి ఇవన్నీ మానేసి ఒక్కసారి అది తీసుకొని ఇప్పుడు ఇచ్చి మీకు అందరికి వెళ్ళలే అవి ఒక్కసారి స్వామి యొక్క దర్శించండి దాంతో మీలో ఒక ప్రసన్నత వస్తుంది దానివల్ల మీకు పరాక్రమం వస్తుంది శక్తి సామర్థ్యాలు వస్తాయి కాబట్టి ఎక్కడైతే మీరు బలహీనులుగా ఉండారో అక్కడే బలవంతులుగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది అప్పటి కనుక మీకు సాధ్యపడకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి దివ్యమైనటువంటి ఈ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపించుకుంటూ పోండి చాలు ఇంకేం లేదు కాబట్టి వ్రజ జనార్తిహన్ ఈ విధంగా మన దుఃఖాల్ని పోగొట్టేటువంటి వీరుడు ఆ వీరత్వాన్ని ఆ పరాక్రమం ఏదైతే ఉందో విక్రమశాలిత్వాతి వీరహ అది మనలో దించేటువంటి వాడు పరమేశ్వరుడు దీని మీద మీకు అకుంఠితమైనటువంటి విశ్వాసం ఉండాలి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి నిజ జన స్మయ ధ్వంసన స్మిత అది వాళ్ళ యొక్క గర్వాన్ని అణిచేటువంటి స్మిత నవ్వు భగవంతుడంటే గోపికల్ని వాళ్ళు చెప్తున్నారు చూడండి నువ్వు నవ్వుతూ ఉన్నావు మాకు ఏదో కనిపిస్తూ ఉంది ఎందుకని కృష్ణుడు అట్లా మందహాసాన్ని చెందిస్తే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు నిజ జన స్మయ మేము కృష్ణుడికి దగ్గరైనటువంటి వాళ్ళం అనేటువంటి గర్వం మాకుంది ఈ ఎక్స్పోజింగ్ చాలా డేంజరస్ ఇది సరేనా ఆ స్వామికి మేము దగ్గర వాళ్ళం ఆయనకి మేము తెలుసు ఆయన పక్కన మేము నిలబడతాం కావాలంటే నడుస్తాం ఈ ఈ ఉపయోగం లేదు ఎవరని ఆయన జీవితం మీ జీవితం మీదే ఎవరి జీవితం వాళ్ళదే కాబట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి వాళ్ళ మేము గోపికలం ఎంతోమంది స్త్రీలు ఉండారు కానీ యోషితాం నహ కాబట్టి స్త్రీలైనటువంటి మేము శ్రీకృష్ణుడికి దగ్గరగా ఉండమని వాళ్ళకి గర్వం వస్తే భగవంతుడు ఆ గర్వాన్ని చూసి ఎంత గర్వమా మీకు ఎంత అహంకారమా మీకు అని నవ్వుతున్నట్టుగా గోపిక భావిస్తూ ఉంది ఈవిడ సాధకురాలు అందువల్ల ఈవిడికి ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తూ వచ్చాం ఇప్పటి వరకు మనం ఐదు మంది గోపికల యొక్క మనోభావాలను చూసాం ఈవిడ గొప్ప సాధకురాలు అందుకని ఇట్లా భావన చేస్తూ ఉంది అది ఏదైతే స్మయ గర్వం అహంకారం ఉండే పొగరు దీన్ని అణిచేటువంటి వాడు అని మరి అణిచేదానికి నవ్వుకు ఏమి సంబంధం చిరునవ్వు మందహాసం అట్లా వాళ్ళని చూసి అన్నాడు ఈ నవ్వులో అంత పట్టారు వాళ్ళు ఇంకేం లేదు సరేనా మనకు ఏడిచినార్థం కాదు వాళ్ళు కేవలం జస్ట్ స్వామి అట్లా స్మైల్ చేస్తే దాంట్లో వాళ్ళు గుర్తుపట్టారట ఎందుకని మీకు ఇంత గర్వమా ఏం దేనికి వస్తుంది గర్వం చెప్పండి నంబర్ వన్ ధనగర్వం ఇది ప్రధానమైనటువంటిది ధనం ఎప్పుడైతే ధనం చేరిపోద్దాం మనిషికి మొదటొచ్చేటువంటిది గర్వం వాళ్ళకన్నా నాకు ఎక్కువ ఉంది ఆమెకన్నా నాకు ఎక్కువ ఉంది ఆమెకన్నా నా చీర చాలా కాస్ట్లీ వాళ్ళకన్నా నా కారు చాలా కాస్ట్లీ అర్థమవుతుంది ఇది వ్యవహారం ఇది ధనగర్వం దీన్ని పరమేశ్వరుడు ఆచార్యుల వారు అంటారు భాష్యంలో నహి లోకే విత్తలాభ కిత్ తృప్తికరో ద్రష్ట విత్తలాభ ఈ ప్రపంచంలో ధనాన్ని పొంది నహి లోకే విత్తలాభ కష్యిత్ కరో ద్రష్ట ఏ ఒక్కడు కూడాను ధనాన్ని పొందినటువంటి వాడు తృప్తిగా ఉన్నట్లుగా ఈ ప్రపంచంలో చూడలేదన్నాడు లోకే అస్మిన్ లోకే కాబట్టి ధనం కలిగినటువంటి వాడికి ధనం ఉంటుంది తృప్తి ఉండదు తృప్తి చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక మనిషి సంతృప్తిగా ఉండాలి అంటే ధనం ప్రధానం కాదు ఎందుకని ధనం కేవలం మన యొక్క అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది అవసరాలు తీర్చినంత మాత్రాన తృప్తిగా ఉంటామని చెప్పడానికి అవకాశం లేదు ఇప్పుడు చూస్తూ ఉన్న ఎంతోమంది ధనికులు వాళ్ళకు ఉండేటువంటి డబ్బుతో వాళ్ళు అవసరాలను తీర్చుకుంటూ ఉండరు అవసరాలను తీర్చుకుంటూ ఉండారే కానీ చల్లటి ఏసీ గదుల్లో కూర్చొని వెచ్చని కన్నీళ్లు గారుస్తూ ఉండాలి అర్థం అంతా కారణం ఏమిటి డబ్బు అయితే ఉండొచ్చు కానీ తృప్తి డబ్బు నుంచి రాదు క్లియర్గా ఆచార్యవారు నహి లోకే విత్తలాభ కశ్వచ్చిత్ ఏ ఒక్కడు కూడాను తృప్తికరో ద్రష్ట వాడు తృప్తిగా ఉన్నట్టుగా ఎక్కడా కనిపించడం లేదు యమధర్మరాజు నచ్చికేతుడి చెప్తాడు నా విత్తనా తర్పణీయో మనుష్య కఠోపనిషత్ నా విత్త విత్తన తర్పణీయో మనుష్య నా కాబట్టి కేవలం ధనంతో మాత్రం మనిషి తృప్తిగా ఈ ప్రపంచంలో ఉండలేడు ఇంతగా నీకేం కావాలి సార్ నాకు మోక్షం కావాలి స్వామీజీ మరణం లేనిటువంటి స్థితి కావాలి అది అమృతత్వం కదా ఏ అమృతత్వాన్ని అయితే కోరుకుంటూ ఉన్నావో అమృతత్వస్య నా శాస్తి విత్తేన విత్తేన అమృతత్వస్య నాస్తి ఇది బృహదారణ్యోపనిషత్ కాబట్టి దీనివల్ల నీకు ధనం వల్ల నేను తృప్తి చెందేటువంటి అవకాశం లేనే లేదు కాబట్టి విద్యా గర్వం చూడండి ఐ డిసిప్లిన్ ఆఫ్ నాలెడ్జ్ విద్యా గర్వం నేను దీంట్లో గొప్పవాడిని బాగుండ్లే ఇంకా అక్కడి గర్వం స్టార్ట్ అయిపోతుంది దేంట్లో గొప్పవాడవ్యా ఏదైనా కావచ్చు సార్ ఏ విద్య కావచ్చు గారిడీ కూడా విద్య కాబట్టి గార్డీ విద్య అంటారు దాన్ని కాబట్టి విద్యా గర్వం నాకు ఇంత విద్య ఉంది అనేటువంటి గర్వం ఒకటి ఇంకొకటి రూపగర్వం రూపగర్వం నేను చాలా అందంగా ఉన్నాను నేను ఎర్రగా ఉన్నాను నేను పొడవుగా ఉన్నాను అందమైనటువంటి కనులు కలిగి ఉన్నాను చూపరులను ఆకట్టుకునేటువంటి ముఖాన్ని కలిగి ఉన్నాను ఇదంతా రూపగర్వం ఒక్క క్షణంలో ఇది పోతుంది ఒక్క క్షణంలో బోది ఉండేందుకు అవకాశం లేనేలేదు ఇంకొకటి జాతి గర్వం నువ్వు ఏ జాతి ఆయన ఏ జాతి ఈయన ఏ జాతి ఆయన క్షత్రియ జాతి ఈయన బ్రాహ్మణ జాతి చీనాన్ సెన్స్ జాతి ఎవరికి తెలుసా నీకు జాతి లేదు ఈ దేహానికి జాతి ఎందుకని ఈ దేహం ఫలానా వాళ్ళకు పుట్టింది కనుక వాళ్ళ జాతి ఏదో అదే నా జాతి ఇప్పుడు అర్థమైందే కాబట్టి జాతి నా జాతి ఇది అని మనం చెప్పుకొని పుట్టలే సరేనే నాకు కన్ను లేదు అన్నట్టుగా నాది జాతి అని చెప్పడానికి అవకాశం లేదు కానీ ఈ జాతి మన తల్లిదండ్రుల నుంచి వచ్చింది కనుక బట్ పుట్టుకతో సంక్రమించింది కనుక ఈ జాతి గర్వం నాది పెద్ద కులం సరేనే అసలు కులాలే ఉండకూడదు ఈ యొక్క సమాజంలో అని మాట్లాడేటువంటి ఇడియట్స్ ఎవరో తెలుసా మీకు పొలిటీషియన్స్ అర్థమవుతుందా కానీ ఒక అందమైన పేరు పెట్టుకున్నారు దానికి సామాజిక ఏందరిద్రం చూసారా అంటే దాన్ని కులము అనకుండా దాన్ని ఒక సామాజిక వర్గంగా చిత్రించారు ఎందుకో తెలుసా ఇప్పుడు చూడండి మీరు ఏ రాష్ట్రానికన్నా పోండి ఏ దేశానికైనా పోండి ఈ కులాలు ప్రధానంగా ఉంటుంది కులాలని పోషించేది వాళ్ళు ఇప్పుడు సుందర ఆశ్రమంలో రాత్రి మూడు మంది భోంచేశారు పక్క వాళ్ళ కులం ఇంకోరి తెలుసా నేను ఎప్పుడైనా అడిగాను మిమ్మల్ని మీ కులమైందని ఎందుకు అడగలేదు తెలుసా తెలుసుకోకూడదని కాదు తెలుసుకోవాలనే నాకు కూడా ఏమని ఒకటే ఏంటో తెలుసా మీరు అనుకూలం ఏంకూలం అనుకూలం కాబట్టి విష్ణు సహస్రనామంలో భగవంతుణ్ణి అనుకూల అదొక పేరు ఆయనకి ఎన్ని పేర్లు సహస్రం అనంతం కాబట్టి అనుకూల అందరికీ అనుకూలమైనటువంటి వాడు నువ్వు ఏ క్యాస్ట్ నీ ఏ క్రీడు ఏ రిలిజియన్ ఆయనకు అనవసరమే లేదు నీకు భక్తి ఉన్నదనుకోండి భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఈ గర్వాన్ని ఈ అహంకారాన్ని ఎప్పుడూ లేకుండా మనం చేసుకోవాలి దేన్ని చూసే అహంకారం శరీరమా ఇంద్రియాలా మనస్సా ఇంత ఇంకేం కాబట్టి శరీరం ఏదైతే చూసుకొని గర్వపడుతూ ఉన్నావో ఇది ఎప్పుడు ఉండేందుకు అవకాశం ఉందే ఒకే విధంగా ఉండే అవకాశం ఉందే పిచ్చోడు వచ్చి సభలో కూర్చొని ఉన్నట్టే వాడు ఎప్పుడు లేచిపోతాడో మనకు తెలియదు పిచ్చోడు అట్లాగే ఈ ప్రపంచంలోకి ఈ పిచ్చి దేహం వచ్చింది ఇది ఎప్పుడు కదిలిపోతుంది కూడా మనకు తెలియదు సరేనా కాబట్టి ఇక ఇంద్రియాలంటావా అవి పరిమితమైనటువంటివి మన వయసు పెరుగుతూ ఉంటుంది ఒక దశలో కళ్ళు సరిగా కనిపించ మొదట దాన్ని క్యాటరెక్ట్ అనుకుంటాము ఆపరేషన్ చేసుకుంటాము బాగుంటుంది చదువుకుంటూ ఉంటాము ఒక దశలో శాశ్వతంగా పోతుంది చెవులు శాశ్వతంగా ఎప్పుడూ వింటాయని చెప్పడానికి అవకాశం లేదు ఇది ఈ దేహం యొక్క పరిస్థితి ఇంద్రియాల యొక్క పరిస్థితి మనసు నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది దీంతో నువ్వు సుఖపడేది ఎట్లా దేన్ని చూసుకొని గర్వం మనస తెలుసా కాలము మనస తెలుసగసు కలకాలము గాలి ఒక చోట నిలుచున్నా గాలి ఒకచోట నిలుచున్నా వయసైనా అంతే లే మనస తెల్లుసా సొగసు కలకాలము గాలి ఒక చోట నీలుచున్నా వయస్ అయినా అంతే మనసా తెలుసా సొగసు కలకాలము ప్రతి సంవత్సరం ఈ సదస్సుకు మీరు వస్తే ఆశ్రమానికి రెండు సార్లు సదస్సుకు వస్తారు ఒకటి గురు రెండవది స్వామీజీ జయంతి మీరు వచ్చే ఉద్దేశం వేరే నాకు అర్థమయ్యేది వేరే యథార్థం చెప్తున్నా నిన్న రాత్రి కూడా చెప్తూ ఉన్నా నేను మన వాళ్ళకి మీరు మన స్వామీజీ అంటే ఆయన డెబ్భై సంవత్సరాల వయసులో యాభై సంవత్సరాలు మన కోసం కష్టపడ్డవాడు ఎన్ని గ్రంథాలు రచించినటువంటి వాడు యజ్ఞాలు చేసినటువంటి దేహాన్ని కేవలం ఒక గుడ్డను పిండినట్టుగా పిండేశాడు సరేనా మన కోసం అటువంటి స్వామి జయంతి కనుక మనం అందరం పోవాలి ఆనందంగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో మీరు వస్తే నాకేమనిపిస్తా తెలుసా మీరందరూ వచ్చి స్వామీజీ ఇంకొక సంవత్సరం మీకు తగ్గిపోయింది ఇంకొక సంవత్సరం తగ్గిపోయింది సరేనా భగవంతుడు మీకు ఎంత ఆయుష్నిచ్చాడో మాకు తెలియదు కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్లో పోయిన సంవత్సరం మేము వచ్చాం మళ్ళీ ఈ సంవత్సరం వచ్చాం ఈ లోపల జరిగింది ఏమిటంటే మీకు ఒక్క సంవత్సరం తరిగిపోయింది అని నాకు చెప్పడానికి మీరు వస్తున్నారేమో అని నేను అనుకుంటూ ఉంటాను వాస్తవం కూడా అదే ఇప్పుడు మీకు ఆనందంగా ఉంటుంది స్వామీజీ కదా మీకు కూడా సార్ ఇప్పుడు ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక్క సంవత్సరం నాకు తగ్గింది మీకు ఒక సంవత్సరం పెరిగిందే సరేనే కాబట్టి మనం అందరం కలిసి ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నాం ఒక్కొక్క సంవత్సరం అందరికీ పోయింది ఎవరికి ఎంత వయసు ఉందో మనకు తెలియదు కానీ ఒక సంవత్సరం మాత్రం పోయింది అని గుర్తు చేసుకుంటున్నాం గాలి ఒక చోట నిలుచున్నా గాలి ఒకచోట నిలుచున్నా వయస్ అయినా తెల్లే మనస తెలు సొగసు కలకాలము కళ్ళ కళలాడికాలు ఉంటాయా శతమానాలు కళ్ళ కళలాడికాలు ఉంటాయా శతమానాలు మేరి సే నయనాలు సుస్థా పది కాలాలు తల తల దేహాలు కాలే మతాబులు మతలు మనసండ గాలి ఒక చోట నిలుచున్నా గాలి ఒక చోట నిలుచున్నా మన సైనా అంతేలే వయ సైనా అంతేలే సొగసైనా అంతేలే మనసా తెలుసా ్రతుకల కాలము సాగే బ్రతుకున్నా వలు చేరాలి జీవన తీరాలు నేను చూసాం కదా జీవన తీరం ఏది మోక్ష కాబట్టి బ్రతుకుతూ ఉన్నాం ఈ బ్రతుకు ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు ఇది అంతం కావడానికి చూస్తూ ఉన్నాం ఒక్క స్కూటర్ చాలు ఒక్క ట్రక్ చాలు ఒక బల్లి చాలు సాంబార్లో జీవితం ఎప్పుడైనా పోది సాగి బ్రతుకున్నా వలు చేరాలి జీవన తీరాలు తప్పవు దూర భారాలు తప్పవు దూర భారాలు మోయాలి బ్రతికినన్నాళ్ళు దారిలో ఎన్నో గండాలు జీవన సుడిగుండలు మనసారు కాబట్టి ఈ సంసార సాగరాన్ని ఈదుకుంటూ పోతున్నాం ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయో మనకు తెలియదు ఎక్కడ విరలు పూల్స్ ఉన్నాయో ఎక్కడ వెవ్వుందో మనకు తెలిసే అవకాశం లేదు కాబట్టి పోతూ ఉంది ఇది సాగి బ్రతుకున్నాలు చేరాలి జీవన తీరాలు తప్పవు దూర భారాలు మోయాలి బ్రతుకి దారిలో ఎల్నో గండాలు జీవన సుడి గుండలు మనస తెల్లు సొగసుదు కలకాలము గాలి ఒక చోట నీళ్ళు చున్నా గాలి ఒక చోట నీళ్లు చున్నా బ్రతుకైనా లే మనస తెల్లుససుదు కలకాలము కాబట్టి ఈ గర్వం ఏదైతే ఉందో అంటే స్వామి నవ్వినప్పుడు ఆయన మందస్మితం వీళ్ళకెట్లా ఉందంటే నిజ జన స్మయంసనస్మిత కాబట్టి వాళ్ళ యొక్క అహంకారాన్ని గర్వాన్ని అణిచేటువంటి రీతిలో ఆయన అన్నదట ఇది మీ జీవితాలు ఎప్పుడు ఏమవుతాయో మీకు తెలియదు ఎగిరెగిరే పడుతున్నారు తొండ పరుగు కంచె వరకు ఎంతవరకు ఈ గర్వం ఎంతవరకు ఈ యొక్క అహంకారం అని ఆయన నవ్వినట్టుగా ఉందట అందుకని వాళ్ళు అంటున్నారు అయ్యా మాకు అర్థమైపోయింది నీ నవ్వులోనే ఏది మా అహంకారం అంతా కూడాను పోగొట్టుకోవాలని కాబట్టి కింకరీహి నీకు మేము దాసులము కాబట్టి మమ్మల్ని నువ్వు ఆదుకో ఆదుకోవాలంటే ఎట్లా నీ ముఖ కమలాన్ని మాకు దర్శింపజేయి చారు జలరు హాననం చారు అందమైనటువంటి జలరుహాననం అది నీళ్ళలో నుంచి పుట్టేది కనుక తామర కాబట్టి తామర పువ్వులంటే నీ యొక్క ముఖ కమలాన్ని దర్శయా మాకు చూపు అంటూ ఈ గోపిక నెక్స్ట్ నెంబర్ సెవెన్ ఈవిడ తమ ఆవిడ ముఖపద్మ దర్శనం కదా అడిగింది ఈవిడ పాత పద్మ దర్శనం అయ్యా మాకు నీ ముఖారవిందాన్ని దర్శించేటువంటి శక్తి సామర్థ్యాలు లేకుండా అంతటి గొప్పవాళ్ళం మేము కాకపోయినా నీ పాదర్శనం జరిగితే చాలు కాబట్టి నీ పాద పద్మాల్ని దర్శించేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించు ప్రణత దేహిన పాపకర్షణం తృణచరనుగం శ్రీనికేతనం ప్రణత దేహిన పాపకర్షణం తృణచరనుగం శ్రీనికేతనం పర్పితంబుజం పర్పితాంబుజం పృణుకున కృందిహయం ప్రణతదేహి పాపకర్షణ తృణచరానుగం శ్రీనికేతనం ఈవిడ నీ పాద పద్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మా హృదయాల మీద పెట్టు ఊరికే దర్శనం కాదు ఇక్కడ మా హృదయాల మీద పెట్టు అడుగుద్ది ఎటువంటి పాదాలవి అంటే ప్రణత దేహినాం ప్రణత దేహినాం ప్రణత అంటే శరణాగతి కాబట్టి నీకు శరణాగతులైనటువంటి వారికి ప్రణత దేహినాం ఎవరైతే నీకు శరణాగతులుగా ఉంటారో అటువంటి వారికి పాపకర్షణం పాపములను హరించేది నంబర్ వన్ కాబట్టి ఎవరైతే నిన్ను ఆశ్రయించుకుంటారో కృష్ణ నిన్ను ఎవరైతే శరణాగతులై నీకు ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రణత దేహినాం పాపకర్షణం పాపాలను పోగొట్టేటువంటిది తృణచరానుగం శ్రీనికేతనం తృణచర అనుగం అంటే తృణ వంటి గడ్డి తృణ వంటి గడ్డి ఆ గడ్డిని మేసేటువంటి గోవులు తృణచర అంటే ఆ గడ్డిలో తిరుగుతూ ఉండేటువంటివి వాటిని అనుసరించేటువంటి వాడివి నీవు తృణచరానుగం కాబట్టి ఆ గడ్డి మేసేటువంటి కసువు మేసేటువంటి గోవుల వెంట వెళ్ళేటువంటిది నీ యొక్క పాదము కాబట్టి నీ పాదపద్మం ఎలాంటిది అంటే నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరో ప్రణత ప్రణత దేహినాం పాపకర్షణం వాళ్ళ పాపాలన్నింటిని కూడాను పోగొట్టేటువంటిది తృణచార చరానుగం కాబట్టి గడ్డి మేస్తూ కసువు మేస్తూ తిరిగేటువంటి గోవులని అనుసరించి నడిచేటువంటిది శ్రీనికేతనం శ్రీ అంటే సంపద లక్ష్మీదేవి నికేతనం అంటే సంపదలకు నిలయమైంది నీ పాద పద్మాలు సర్వ సంపదలు ఎక్కడున్నాయి అక్షయ సంపదలు అన్నంటే నీ పాద పద్మాల దగ్గరే ఉన్నాయి శ్రీనికేతనం అటువంటి పాదాలు ఫణి పణార్పితం ఫణి పాము పణ పడగా పణి పణ అర్పితం అంటే ఉంచబడింది అని అర్థం పాము యొక్క పడగ మీద ఉంచబడినటువంటి పాదం నిన్న దూచాం కదా కాళీ మడుగు అది అది కాబట్టి కాళీని యొక్క పడగమీద ఉంచబడినటువంటి నీ పాద పద్మం శ్రీ పదాంబుజం పణి తే నీ యొక్క పదాంబుజం క్షరణ కమలం నీ యొక్క పాదపద్మం చరణకమలం ఏదైతే ఉందో కృణు కుచేషు నహ కృంది హృచ్చయం ఈ పాతపద్మాల్ని కృణు కృణు అంటే ఉన్సు కృణు అంటే ఉన్సు కుచేషు మన కుచేషు నహ కుచములంటే వక్షస్థలం అని అర్థం అంతరార్థం కాబట్టి మా కుచుముల మీద నహ మాకు మా కుచుములు ఏవైతే ఉన్నాయో మా హృదయం ఏదైతే ఉందో దాని మీద కురుణు అంటే ఉంచు కాబట్టి నీ పాద పద్మాల్ని మా హృదయం మీద ఉంచు ఏ ఉంచితే మీకేం జరుగుతుంది కృంది హృశ్చయం హృశ్చయం అంటే హృదయ పరితాపం మా గుండెల్లో ఏ బాధలైతే ఉన్నాయో ఇవంత కూడాను హృశ్చయం కాబట్టి ఈ హృదయ తాపాన్ని కృంధి కృంధి హృశ్చయం హృదయ తాపాన్ని హృశ్చయం క్రింది అంటే తొలగించు అని అర్థం కాబట్టి హే కృష్ణ మీ యొక్క పాదపద్మాల్ని మా యొక్క గుండెల మీద పెట్టు మా కుచముల మీద పెట్టు ఎందుకని ఇక్కడే ఉండే బాధలంతా సమస్తమైనటువంటి బాధలు సంసా సంసారిక బాధలన్నీ కూడాను ఈ గుండెల్లో దాచుకొని ఉన్నాయి ఈ గుండెల్లోనే ఉన్నాయి మంటలన్నీ కూడాను కాబట్టి ఈ హృదయ దావనలాన్ని తొలగించాలంటే నీ పాద పద్మాలని ఇక్కడ మా హృదయం మీద ఉంచితే అవి పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రణత దేహిన పాపకర్షణం కాబట్టి ఎవరైతే నిన్ను ఆశ్రయించుకుంటారో నెంబర్ వన్ పాపకర్షణం వాళ్ళ పాపాలన్నింటి కూడా పోగొడతాడు భగవంతుడు అవునండి ఆయన్ని మనం అనుసరిస్తాం భగవంతుడిని శరణంటాం అనుకోండి ప్రణత దేహిన ఆశ్రయించినంత మాత్రాన పాపాలు ఎట్లా పోతాయని కాబట్టి ఆయన పాపనాశన ఆయన పేరు పాపనాశన అంటే పాపాన్ని నశింపజేసేటువంటి వాడు ఎట్లా నశింపజేస్తాడు కీర్తిత పరమేశ్వరుని కీర్తించడం వల్ల కీర్తిత పూజిత ధ్యా సుమృత పాప రాశి నాశయన్ పాప నాశన కాబట్టి భగవంతుణ్ణి కీర్తించడం వల్ల ఇప్పుడు మీకు అర్థమవుతా ఉందే ఎందుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని నిరంతరం మీ చేత నేను చేయించాను అందరికీ సందేహమే ఇప్పుడు ఉండదు అనుకుంటా స్వామీజీ భక్తి చెప్తానే ఉంటాడు జ్ఞానం చెప్తానే ఉంటాడు జ్ఞానం చెప్తానే ఉంటాడు భక్తి చెప్తానే ఉంటాడు ఇది అర్థం ఇప్పుడు ఏదైంది ఇది మన మార్గం హలో దిస్ ఈజ్ అవర్ వే బాగా అర్థం చేసుకోండి సుందర శాస్త్ర సభ్యులంతా ఇది మన మార్గం ఎందుకో తెలుసా కీర్తిత భగవంతుణ్ణి కీర్తించడం వల్ల పూజిత భగవంతుణ్ణి పూజించడం వల్ల ధ్యాత భగవంతుడిని ధ్యానించడం వల్ల స్మృత భగవంతుడిని స్మరించడం వల్ల పాప రాశి నాశయన్ కాబట్టి పాపాల రాసులు చేసిన పాపాలు పర్వతరూపాలు అంత ఉండయి అనేక జన్మల్లో చేసిన పాపాలు ఇవన్నిటిని నాశయన్ నశింపజేసేటువంటి వాడు ఎందుకని చెప్పండి ఎట్లా నశింపజేస్తాడు స్వామిజీ మనం పూజిస్తే కీర్తిస్తే ధ్యానిస్తే స్మరిస్తే చెప్పండి ఆయన ఎగ్జాక్ట్లీ ఇది అలౌకిక కర్మ కాబట్టి ఏ కర్మ చేసినా ఈ ప్రపంచంలో దాని యొక్క ఫలితం రావాలి కాబట్టి నువ్వు కీర్తించావనుకోండి అది కర్మ వాచ కర్మ అదే ఆయన పూజించావనుకోండి కాయికర్మ ధ్యాించావనుకోండి మానస కర్మ కాబట్టి ఈ విధమైనటువంటి కర్మలు ఎప్పుడైతే మనలో జరుగుతూ ఉన్నాయో కర్మ జరిగినప్పుడు కర్మని ఏ అధికారాహతే మా కాబట్టి కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది ఫలితంలో నీకు అధికారం లేదు పరమేశ్వరుడు ఇవ్వాలి మరి పరమేశ్వరుడు ఏ ఫలితాన్ని ఇస్తాడు ఇప్పుడు అందరం కీర్తించామనుకోండి ఎవరికి ఏ ఫలితం కొందరు అంటారు నేను స్వామిని కీర్తించాను అందువల్ల మా పిల్లవాడు పుట్టాడు వెరీ గుడ్ వాడు పెరగని చెప్తా అప్పుడు తెలుస్తుంది మీకు నేను చెప్పే మీరు కీర్తించారు సార్ మీకు పిల్లవాడు కలిగాడు కాబట్టి మాకు పిల్లవాడు లేడు కీర్తించడం వల్ల పిల్లవాడు కలిగాడు అని మీరు అనుకుంటే నేను కీర్తిస్తున్నాను నా కర్మ కాబట్టి కీర్తించడానికి కీర్తించడం అనేటువంటి కర్మకి ఫలితం ఏంటి ఇప్పుడు పైనుంచి కింద పడ్డాడు అనేటువంటి కర్మకి ఫలితం మనం చెప్పగలం మూతిపడు రాలతాయని కానీ కీర్తించావు ధ్యానించావు జపించావు స్మరించావు అంటే ఏం చెప్పాలి దానికి ఫలానా ఫలము అని చెప్పగలవా చెప్పలేము ఎందుకని అది లౌకిక కర్మ కాదు అలౌకిక కర్మ ఎప్పుడైతే అలౌకిక కర్మ అయిందో దాని యొక్క ఫలం దయా దాని యొక్క ఫలం దయా ఇప్పుడు ఈ దయంలో పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తుంది ధనం లేని వాళ్ళకి ధనాన్ని ఇస్తుంది కొంప లేని వాళ్ళకు కొంపిస్తుంది కూల్చుకోవడానికి సరైన మోక్షం కావాలనుకునే వాళ్ళకి మోక్షానికి దారి సుగమం చేస్తుంది కాబట్టి ఎవరికి అంటే కేవలం జస్ట్ దయ అనేది రిలీజ్ అవుతుంది బాగా అర్థం చేసుకోండి అలౌకిక కర్మ వల్ల దయ వస్తుంది ఆ భగవంతుని యొక్క ఏదైతే ఉందో అది మన యొక్క అవసరాలని తీరుస్తూ పోతుంది గనక పాప రాశి హే నాశయాన్ని ఇంతమర్చోండి ఎందుకు ఆధ్యాత్మిక ముందుకు పోలేమంటే గతంలో చేసిన పాపాలు అట్లున్నాయి సార్ ఏం చేస్తావు చెప్పు ఈ జన్మలో నువ్వు చాలా గొప్పవాడివిగా అనుకోవచ్చు కానీ గతంలో ఏమేమి చేశావో అతనికి ఒక్కడికి తెలిసి ఇంకెవ్వరికీ తెలియదు ఈ పాప పర్వత రూపాల్లో ఉంది అది పోవాలి అంటే ఏం కావాలి భగవంతుని మనం కీర్తించాలి ధ్యానించాలి స్మరించాలి పూజించాలి ఇవన్నీ చేయాలి కాబట్టి ప్రణత దేహీనం ఎవరైతే పరమేశ్వరుని ఆశ్రయిస్తూ ఉండారో వాళ్ళ పాపాలన్నింటినీ కూడాను పోగొట్టేటువంటి వాడు సరేనా ఇప్పుడు పాపాలు పోతాయనుకున్నాయి సమూలంగా పోతాయా మళ్ళీ వస్తాయా పాసిబిలిటీ పాసిబిలిటీ ఉంది కదా ఎందుకని ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు ఉన్నాయనుకోండి మనం చక్కగా భగవంతుడిని ఇలా కీర్తించడము ధ్యానించడము స్మరించడం చేసామనుకోండి ఆ పాపాలు తగ్గుతూ ఉంటాయి మళ్ళీ ఏం చేస్తూ మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటాం మళ్ళీ పాపాలు పెరుగుతూనే ఉంటాయి ఇది తమాషా అంటే కేవలం భగవంతుడిని మనం పూజించినంత మాత్రాన ధ్యానించినంత మాత్రాన కీర్తించినంత మాత్రాన సమూలంగా పాపాలు నశించవు సమూలంగా ఎప్పుడు నశిస్తాయో తెలుసా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి క్లియర్నా కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని ఈ కర్మలన్నీ కూడా దగ్ధం కాబట్టి పాప నీ నీ యొక్క పరమేశ్వరుని నువ్వు ఆశ్రయించడంలో పూజించడంలో కీర్తించడంలో ధ్యానించడంలో పాపరాశి తగ్గుతూ ఉంటుంది జ్ఞానం నువ్వు సముపార్జించుకుంటూ పోతే ఎందుకని పాపరాశి తగ్గే కొద్దే నీకు అంతఃకరణ శుద్ధి కలుగుతూ ఉంటుంది అంతఃకరణ శుద్ధి కలుగుతూ ఉంటే గురువు బోధించేటువంటి జ్ఞానం నీకు అర్థమవుతుంది జ్ఞానం నీకు అర్థం ఉంటే పాపాలు నశించిపోతాయి సమూలంగా కాబట్టి వెరీ ఇంపార్టెంట్ చాలామంది అనుకుంటూ ఉంటారు కేవలం మనం ప్రార్థన చేస్తే లేకపోతే ధ్యానం చేస్తే లేకపోతే పారాయణం చేస్తే లేదంటే సుందరకాండ పారాయణం చేస్తే ఈ నాతు, ఆదిత్య హృదయం చదివితే దానివల్ల పాపాలు నశించవు అని నేను చెప్పడం లేదు కానీ తిరిగి వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంది కాబట్టి అది జ్ఞానంతోనే పోతుంది గనక ఇది మన మార్గం కాబట్టి అందరికీ తొలుతు నుండి కూడా కాన్షియస్గా తెలియకుండా ఏదో బోధించడం కాదు కాబట్టి ఈ పాపాలన్నీ నశించడానికి మనలో ఈ ఉండే రుగ్మతలన్నీ పోవడానికి మానసికమైనటువంటి ఈ కల్మషం అంతా దూరంగా అవడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మహామంత్రాన్ని ధ్రువుడికి మోక్షాన్ని ప్రసాదించినటువంటి ఆ మహామంత్రాన్ని ఒకవైపు ఆంధ్రదేశంలో వరదలాగా ప్రవహింపజేసి దాంతోపాటుగా ఈ జ్ఞానాన్ని బోధించుకుంటూ రావడంలో ఉద్దేశం ఏంటంటే మనం చేస్తాము బలహీనలం మళ్ళీ తిరిగి ఆ పాపాలన్నీ కూడా వస్తాయి ఎందుకని కావలసినంత అహంకారం ఉంది కనుక పాపాలు తయారైపోతూ ఉంటాయి స్వార్థం ఉంది కనుక పాపాలు తయారైపోతూ ఉంటాయి ఇవి సమూలంగా పోవాలంటే జ్ఞానం కలగాలి అనే ఉద్దేశంతో గీతా జ్ఞాన యజ్ఞాల్లో కూడాను సాయంత్రం పూట భక్తికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ తీసుకొని ఉదయం జటిలమైనటువంటి ఉపనిషత్తులు ప్రకరణ గ్రంథాలు బోధించడంలో నా యొక్క మనసులో ఉన్న ఉద్దేశం అది ఇప్పుడు అర్థమైందే స్వామీజీ ఒకవైపు ఆత్మతత్వాన్ని బ్రహ్మసూత్రాలని చెప్తాడు మరి ఓం నమో భగవతే వాసుదేవా అంటాడు ఇప్పుడు అర్థమైందే కాబట్టి ఇవన్నీ పోవాలి ఈ పాప రాశి కూడాను దూరం కావాలి కాబట్టి ప్రణత పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం కాబట్టి సత్వగుణం కలిగినటువంటి గోవులు అవి పోతూ ఉంటే వాటి వెంట నడిచాడట కాబట్టి మనం కూడా సత్వగుణాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి ఆ తరువాత శ్రీనికేతనం శ్రీనికేతనం కాబట్టి శ్రీ అంటే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి నివాసస్థానం ది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ శ్రీ కాబట్టి ఆ శ్రీ లక్ష్మీదేవి ఎవరైతే ఉందో ఆయన ఉండేటువంటి చోట అంటే ఆమె ఆమె ఉండేటువంటి చోటు ఆయన వచ్చే స్థలం ది అబోడ్ ఆఫ్ శ్రీ ది అబోర్డ్ ఆఫ్ శ్రీ కాబట్టి శ్రీ నికేతన్నం ప్లీజ్ కాబట్టి ఆయన్ని మనం కురుణు కుచేషు ఈ తమాషా కాబట్టి ఆమె సర్వభూతానం సర్వప్రాణినా జననీ శ్రీయం వక్షసి వహన్ సర్వప్రాణినాం సర్వభూతానం ఎవరు జననీ కాబట్టి అందరికి తల్లి అయినటువంటి స్త్రీయం లక్ష్మీదేవి ఎవరైతే ఉందో వర్క్షసి ఆయన వర్షస్థలంలో వహన్ ఆయన ధరించి ఉన్నాడు గనక ఆయన వర్షస్థలంలోనే లక్ష్మీదేవి ఉంది గనక ఎక్కడ భగవంతుడు అక్కడ లక్ష్మీదేవి ఉంది అని అర్థం కాబట్టి శ్రీనికేతనం శ్రీనికేతనం ప్లీజ్ కాబట్టి ఆయన శ్రీధర శ్రీనిధి శ్రీనివాస ఈ పేర్లన్నీ కూడా అట్లా చేయి శ్రీనివాస అంటాం ఆ దాని అర్థం కనుక తెలిస్తే స్వామి మీద గెలిపోతుంది మనసంతా కూడా ఎందుకని పేర్లు శ్రీనివాసాన్ని పెట్టుకోవచ్చేమో కానీ ఆ శ్రీ ఎక్కడుంది భగవంతుని యొక్క వక్షస్థలంలోనే ఉంది కనుక శ్రీనికేతనం అటువంటి పణి పణార్పితం నేను చూసాము కాళియాడు మీద పెట్టినటువంటి అడుగు తే పదాంబుజం తే నీ యొక్క పదాంబుజం నీ పాద పద్మాలు ఏవైతే ఉన్నాయో కృష్ణ కుచేషు కురుణు కుచేషు కురుణు అంటే కుచేషు మా కుచముల అంటే మా హృదయమునందు అర్థం మా హృదయం మా గుండెల మీద నీ పాదాలు పెట్టవయా సరేనా ఇష్టమైంది ఎప్పుడు పెట్టుకుంటాం చిన్న పిల్లవాడు మనకి ఇష్టం లేకలాగా పిల్లవాడు పుడితే వాడిని పడుకొని పైన పండబెట్టుకుంటాం ఎందుకని అంతకన్నా ప్రియమైన లేభం చెప్పండి వాడు దూరం అయిపోవచ్చు మనం దూరం అయిపోవచ్చు ఎప్పుడు దూరం కానివాడు భగవంతుడు ఒక్కడే గనక ఆయన్ని గుండెల మీద పండబెట్టుకోవాలి ఇక్కడ పెట్టిన పండగ పెట్టుకోవాలి సరేనా ఏమిల్లే నిన్నకు ఉన్నదొకటి కృష్ణ ఏమిల్లే నిన్నకు ఉన్నదొకటి ఎవరికి నీ కోరకే దాచిపెడితే ఏమిల్లే నికు ఉన్నదొకటి ఎవరికి నీ కొరకు దచిపెడితే హృదయమీ అది అందులో దయ్యవు నీవు హృదయమీ అది అందులో దయ్యవు నీవు నీ అడుగుల కడ పడి ఉన్ని కృష్ణ కృష్ణ కాబట్టి నాకున్నది ఒక హృదయమే ఇది నా కోసం నేను రాసుకున్నటువంటి ఒక వెన్న ముద్ద ఎందుకంటే నాకు హృదయం ఉంది కదా లేదా హృదయమే లేకపోతే ఇంతమందికి నేను ఎట్లా ప్లేస్ ఇస్తా చెప్పండి నా హృదయాలు కాబట్టి మీకు హృదయం ఉంటే నాకు హృదయం ఉంది మీ హృదయం ఎవరికి ఇచ్చి ఉండారో మీకే తెలుసు నేను అడగను సరేనా మీ హృదయం ఎవరు కానీ పెడితే వాళ్ళకే ఇచ్చానంటారు ఎందుకని ఇచ్చేది లేదు పుచ్చుకునేది లేదు కానీ అదేమన్నా వస్తువా ఈయన ఇస్తే ఆయన పుచ్చుకోవడానికి ఆపిల్లా ఊరికే అంటారు నా హృదయం నీకు ఇచ్చాను పెళ్ళైన భార్యకి చెప్తాడు నా హృదయాన్ని నీకు ఇచ్చానని ఆవిడంటే నిజమా ఆవిడీ తెలుసు సార్ ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంతవరకు నీ హృదయం అబ్బా జలరుహానం అంత పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ తెలుసు పైకి చెప్పరు నీ గూఢంగా ఆత్మస్వరూపంలాగా ఉంటారు అంతకన్నా ఇంకే కాబట్టి అయ్యా నేను మాత్రం ఓపెన్గా కారణం ఏంటో తెలుసా నాకు హృదయం ఉంది మీకు ఉంది కనుక నేను ఎవ్వరికీ ఇవ్వలేదు ఈరోజు నిజం చెప్తున్నా స్వామీజీ ఎంత మోసం చేశాడు నా హృదయం అంతా మీదే అన్నాడు ఇంతకు ముందనే లేదని చెప్తున్నాను కదా మరి అప్పుడు చెప్పారు కదా స్వామీజీ ఇప్పుడు చెప్తాను అను సరేనా ఒకవేళ మీకే నేను హృదయం ఇచ్చుంటే దానికి కారణం ఒక్కటే ఎవ్వరికి ఇవ్వకపోవడం వల్లనే మీకు ఇవ్వగలిగానేమో కానీ సరేనా వస్తాయి ఇక రాబోయే ముందు గోపికా గీతాల్లో అవి కూడా వస్తాయి పతి సుతాన్వయ భాతృ అక్కడ చెప్తాను మీకు ఇవంతా ఎందుకని అంటే హే నాకు ఉన్నదొక్కటే నేను ఎవరికి ఇవ్వలే తల్లిదండ్రులకి ఇవ్వలే జన్మనిచ్చిన వాళ్ళకి తోపుట్టిన వాళ్ళకి బంధువులకి ఇవ్వలే స్నేహితులకివ్వలే ఎవరికివ్వాల అందువల్ల నన్ను ఎవ్వరు క్లెయిమ్ చేయలేరు స్వామి ఈ బిలాంగ్స్ టు అస్ అని ఎవ్వరు అనలేరు నేను ఎవ్వరికీ నా హృదయాన్ని ఇవ్వలే కాబట్టి నాకు ఉన్నది మాత్రం ఒక్కటే అది తమాషా ఏమీ లేదు నాకు అందరిని వదులుకొని వచ్చాను కదా ఇది నా కేవలం నా వెన్నమవుతుంది ఏ మిల్లి నిన్నాకు ఉన్నదొక్కటి ఎవరికీ ఒకరకు దాచిపెడితే హృదయమే అది అందులో దయవు నీవు హృదయము అది హృదయం మధ్యలో ఏముండదు రెండు అక్షరాలు హృదయం అనేది నాలుగు అక్షరాలు హృదయము హృదయము హృదయమే అది మధ్యలో దయవు నీవు హే భగవాన్ నువ్వు దయ నీ దయ నీ అలౌకికమైనటువంటి కర్మఫలాన్ని ఏదైతే నువ్వు ఇచ్చావో ఆ దయ మాత్రమే ఉంది భగవాన్ ఉంది కాబట్టి కృణుకు చేషున కృంది హృశ్చయం కాబట్టి పరమాత్మను కనుక దర్శించినట్లయితే అది ముఖ కమల దర్శనం కాని పాదపద్మ దర్శనం కాని కరపద్మ దర్శనం కానీ ఏదైనా కూడాను చక్కెర బొమ్మలో అంత తీపే అన్నట్టుగా అదంతా భగవంతుని యొక్క వైభవమే కానీ పరమాత్మ యొక్క ముఖాన్ని గనక దర్శిస్తే పరమాత్మ యొక్క పాదపద్మాన్ని గనక దర్శిస్తే మళ్ళీ జీవితంలో దుఃఖం ఉండేటువంటి అవకాశమే లేదు కాబట్టి నీ యొక్క పాదపద్మాలు ఏవైతే ఉన్నావో అవి మా హృదయంలో సుస్థిరంగా నిలుపు భగవాన్ సుస్థిరంగా నిలుపు అట్లా ఆయన యొక్క పాదపత్మాలు మన హృదయంలో నిలవాలి అంటే అది అక్కడ పాయింట్ ఏమీ లేని నాకు ఉన్నదొకటి ఎవరికి ఇవ్వక నీ కొరకు ఎవరికి ఎందుకు ఇవ్వలేదు ఇష్టమైనటువంటి వాళ్ళకే ఇస్తాం ఏదైనా కదా ఇష్టమైంది ఏముంది ఈ ప్రపంచంలో ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవితే నేను మార్నింగ్ ఇన్స్టక్షన్ మన ఇంట్రడక్షన్లోనే చూసాం కదా నీకు నువ్వే ప్రియం నీకు నువ్వు అప్రియంగా ఉండడమే నీ యొక్క సమస్య నీకు నువ్వు ప్రియమై తెలియడమే పరిష్కారం కాబట్టి అన్నిటి మీద ఒక వైరాగ్యం అనేటువంటిది రావాలి చిన్నతనంలో నేను అదే చేశాను అలా అన్నీ చేసుకుంటూ వస్తే అది నిలబడింది మాత్రం ఇరవైయో సంవత్సరానికి గీతా జ్ఞానయజ్ఞం చేయగలిగేటువంటి శక్తిని అదంతా ఇచ్చింది ఆ వైరాగ్యమే ఇచ్చింది హృదయాన్ని ఎవ్వరికి ఇవ్వకపోవడం వల్లనే ఇచ్చింది ఉదయాన్నే లేచి నేను ఏ మూడు గంటలకి నాలుగు గంటలకి రెండు గంటలకి కైవల్యానదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ ధ్యానం చేసుకుని ఆరు గంటలకు వచ్చేవాడిని వచ్చిన తర్వాత మా అమ్మ ఒక టీయో కాఫియో ఇచ్చేది అది తాగి ఎక్కడికి పోతా ఉండడం అనేది మాత్రం చెల్లి తెలియదు నేను పోయేవాడిని బయలుదేరి ఒక గంట అయిన తర్వాత మళ్ళీ వచ్చాను సెవెన్ ఆ ప్రాంతానికి వచ్చేసేవండి ప్రతిరోజు పోతాడు ఎక్కడికి పోతాడు అనుకునేవాడు ఇంట్లో అట్లాగే సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్కి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేవాడిని మళ్ళీ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీకి వచ్చేవాడిని అప్పుడు ఎక్కడికి పోతానో కూడా తెలియదు అర్థమవుతుంది మార్నింగ్ ఎక్కడికి పోయేవాడిని అంటే హాస్పిటల్కి పోయేవాడిని గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది అక్కడికి పోయి ఆ వార్డులన్నీ తిరిగేవాడిని చాలా భయంకరంగా ఉంటుంది అర్లీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ కనుక మనం ఫైవ్ థర్టీ పోతే 637 థర్టీ సెవెన్ లోపల అక్కడే వామిట్స్ చేసుకునేవాళ్ళు అదే ఇదే గందరగోళం అసహ్యంగా కనపడుతుంది మొత్తం సీప్ నా అనుభవం చెప్తున్నా అప్పుడున్న హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మళ్ళీ సాయంకాలం బరియల్ గ్రౌండ్ పోయేవాడిని అక్కడ ఉండేటువంటి సమాధుల మీద కూర్చొని ఏదో బుక్కు చదువుకుంటూ ఎవరియో ఈ సమాధులు మనలాగే తిరిగారు ఈ ప్రపంచంలో ఎంతెంతో అనుభవించారు ఈ ప్రపంచంలో ఈరోజు ఈ మట్టిలో ఒప్పడిపోయి ఉండారు ఆ ఎముక ఎవరిదో ఈ బృందావనం ఎవరిదో ఎవరు కట్టుకున్నారో ఈ సమాధిని తిరిగి తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చి చేరిపోయారేమో ఎందుకంటే వైనాగ్యం కోసమే అలా ఉదయం సాయంత్రం ఈ రెండు ప్లేసెస్ చూసేవాడిని ఒకసారి ఒక డాక్టర్ ఉన్నాడు మాకు తెలిసిన ఆయన అక్కడున్నది అప్పుడు తాలూకా హెడ్ క్వార్టర్స్ ఒక్క హాస్పిటల్ ఉండేది ఆయన మా బ్రదర్తో మాట్లాడుతూ అయ్యా ఏంటి మీ తమ్ముడు రోజు వచ్చి తిరిగిపోతాడు ఎవరికి బాగోలేదు మీ ఇంట్లో అని ఇక్కడ పేషెంట్ ఎవరు అని అడిగాడు మా బ్రదర్ అన్నాడు ఏ ఎవరు లేరు ఇంట్లోనే ఉన్నామే అని రోజు రోజు వస్తాడా రోజొస్తాడండి వచ్చి ఏం చేస్తాడు ఏమి చేయడు ఏమైనా చేయడానికి ఆయన ఏమన్నా డాక్టరా ఇట్లొస్తాడు అటు పోతాడు ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు ఇటు చూస్తాడు ఆ హాల్లో ఉంటాడు ఇట్లా పోతాడు ఇట్లా పోతాడు వెళ్ళిపోతాడు ఇది ఈయన కాస్త తర్వాత వచ్చి మా అమ్మ దగ్గర బాధపడిన మొదలుపెట్టాడు ఈ వికారాలు మరీ ఎక్కువైపోతున్నాయమ్మా డాక్టర్లు కూడా అడుగుతున్నారు నన్ను ఏందా రోజు వచ్చిపోతాడు అదేం కర్మ హాయిగా ఉదయాన్నే పోతాడు స్నానం చేసుకొని ధ్యానం చేసుకొని నది తీరంలో స్నానం చేసి ధ్యానం చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ దరిద్రం అక్కడ ఎందుకు హాస్పిటల్కి ఎందుకు ఎందుకు పోతున్నాడు అని ఆయనకి డౌట్ వచ్చింది ఉదయం ఇట్లా పోతున్నాడు కనుక సాయంకాలం ఎక్కడ పోతాడు సాయంకాలం శ్మశానం అక్కడ బృందావనాలు ఉంటాయి వాటి మీద కూర్చొని కొసేపు చదువుకోవడం కొసేపు వాటిని గురించి ఆలోచిస్తూ ఉండడం ఆయన మళ్ళీ మా దగ్గరికి వచ్చి అమ్మ ఉదయం విషయం చెప్పాను కదా సాయంత్రం ఇట్లా ఉన్నది వ్యవహారం నీ ఇష్టం కానీ నేనేం చెప్పాను ఆయన ఇంకా లేనిపోని గొడవ మా అమ్మండ్ల నాయన పోతుండే ఎక్కడికి నాయన అక్కడికే ఇంకెక్కడికే ఎందుకనంటే ఆ వైరాగ్యం రావాలి జీవితం మీద ఒక విరక్తి రావాలి అని ఏదో నాకు దోచింది నాకు వచ్చిన ఆలోచన నేను అలా చేసేటువంటి వాడిని అందువల్ల ఎవరికి మా మనసు ఇవ్వాలన్నా ఎవరి మనసు పెట్టుకోవాలన్నా ఎందుకనంటే ఈ చెట్టు మీద పక్షులు ఉన్నట్టే ఉంటుంది నీకు యథార్థం చెప్తున్నా ఎవరికి ఎవరు స్నేహితులు కాదు నా కశాపి కశ్చితు బంధు ఆచార్యుల వారు చెప్పింది ఎవరికి ఎవడుపుడు బంధు కనకాడు ప్రపంచంలో నువ్వు వాడి యొక్క రాగాన్ని కనుక తాళం వేస్తూ ఉన్నావా నీకు తోడుగా ఉంటాడు ఎక్కడ వికటిస్తుందో వాడి మాట నువ్వు వినవో వాడు నీకు దూరమైపోతాడు నేను చెప్తున్నాను వినండి ఎవరైనాంత ఈ ప్రపంచంలో నువ్వు తిట్టినా కూడా నీకు దూరంగానేటువంటి వాడు పరమాత్మ ఒక్కడే తప్ప ఇంకెవ్వరు కా సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకం ఎవడబ్బ సొమ్ముని రామచంద్ర ఇది ఎక్కడిది భగవంతుని అనాల్సినటువంటి మాటలా కానీ రామదాసును రక్షించాడలే అదేను నువ్వు మనుషులను ఒక్క క్షణం నీకు మళ్ళీ నీ దగ్గరకు రందుకో తెలుసా అది వేడని బంధం సార్ అది ఎప్పుడూ ఉండేది ఆయన ఉండడం వల్లనే నువ్వు ఆయన లేకపోతే నువ్వు ఉండేందుకు అవకాశమే లేదు గనక కురుణు కుచేషు నహ నహ కుచేషు మా యొక్క కుచుముల ఎందు కురుణు అయ్యా నీ యొక్క పాద పద్మాల్ని ఉంచు ఈ సత్య స్వరూపమైనటువంటి నీ పాదపద్వాన్ని ఉంచు అని ఈ గోపిక చెబితే ఇంకొక గోపిక పాడుతుంది మధురయాగిరా వల్గు వాక్యయా బుధ మనోజ్ఞయా పుష్కరేక్షణ విధి కరీరిమ్ విరముహ్యతి విధి కరీరిమ్ విరముహ్యీ అసీదున్న అప్యాయ స్వన మధురయాగిరా వల్కువా బుధ మనోగ్న పుష్కరే క్షణ ఎనిమిదో గోపిక మనకు మొత్తం పద్దెనిమిది మంది గోపికలు కాబట్టి ఈ ఎనిమిదవ గోపిక అంటే రే సాయంకాలానికి మొత్తం పద్దెనిమిది అయిపోతాయి ఏమి ఇంకా అంటే సాయంకాలం ఉంది లెక్చర్ మళ్ళీ రేపు మార్నింగ్ ఉంది కనుక కాబట్టి మధురయా ప్లేస్ అంటే ఈమెం కోరుతా ఉందని పాదపద్మాలు కాదు ఈమె కోరేది అధరామృతం అధరం మధురం వదనం మధురం మధురాధిపతే అఖిలం మధురం కాబట్టి సమస్తం మధుర స్వరూపం భగవంతుని యొక్క మధురమైనటువంటి వాక్కులు కాబట్టి మధురయ అంటే తీయని మధురయ అంటే తీయని గిర వాక్ గిర అంటే వాక్ వల్గు వాక్యవ వాక్యయ వల్గు వాక్య అందమైనటువంటి వాక్యములు కలిగినటువంటిది అందమైనటువంటి వాక్యములు కలిగినటువంటిది బుధ బుధ అంటే బుధజనులు జ్ఞానులు బుధ మనోజ్ఞయ జ్ఞానులకు మనోజ్ఞమైంది ఏదైతే జ్ఞానులకు మనోజ్ఞము పుష్కరేక్షణ పుష్కర వేక్షణ పుష్కరేక్షణ అక్షిణి అంటే కళ్ళు పుష్కర అంటే పద్మం కాబట్టి పద్మనయ్యన అని అర్థం కమలలోచన అని అర్థం కనుక పుష్కరేక్షణ అయ్యా నీ వాక్కు తెలుసా మధురయ తీయని గిర వాక్ వల్గు వాక్యయ అందమైనటువంటి వాక్యములు కలిగింది కాబట్టి ఎంతో అందంగా ఉంటాయి నువ్వు నీ మాటలు తీయగా ఉంటాయి అంటే వెగటు కలిగేటువంటి తీపి కాదు కదా ఒక్కటైతే బాగుంటుంది బాదూషనా వేరే నిన్న అదేనా ఓకే కాబట్టి ఒక్కటైతే బాగుంటుంది పది తిన్నారనుకో కాబట్టి ఈ ప్రపంచంలో ఏవైతే తీయగా ఉన్నావో ఆ తీయగా ఉన్నవన్నీ ఒక దశలో చేదుగా మారిపోతాయి నా మాట వేనండి ఈ ప్రపంచంలో తీయని స్నేహాలన్నీ కూడాను చేదు అనుభవాలుగా మిగిలిపోతాయి ఎప్పుడైనా సరే చేదు అనుభవాలుగా మిగిలిపోతాయి కానీ నీదట్లా కాదు మధురయాగిరా కాబట్టి ఎంత ఆస్వాదిస్తూ ఉండినా ప్రతి క్షణ వర్ధమానం క్షణ క్షణానికి ఆనందం పెరగడమే కానీ తరిగేదంటూ ఉండదు కృష్ణ మధురయాగిరా వల్లుగు వాక్య వల్గు వాక్య అందమైనటువంటి వాక్యాలు కలిగినటువంటి తీయనటువంటి నీ పలుకులు ఉన్నాయో బుధ బుధజనులకు జ్ఞానులకు మనోజ్ఞ అయినటువంటి విషయం ఎందుకని వాళ్ళ మనసును దోచుకునేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అటువంటి వాళ్ళ యొక్క మనసుల్ని నీ మాటలు హరిస్తాయి బుధ మనోజ్ఞయ పుష్కరేక్షణ విధి కరీహి విధి కరీహి ఇవ మేము ఎలాంటి వాళ్ళమంటే విధి అంటే నువ్వే పరమేశ్వరుడు నువ్వు ఏం చెబితే అది ఆచరించేటువంటి వాళ్ళం వితికరీహి వీరా ఓ వీరుడా మళ్ళీ ఇక్కడ కూడా ముహ్యతీహి చూడు మేము నీ మాటలు ఆచరించేవాళ్ళం నిన్ను అనుసరించే వాళ్ళం నువ్వు ఏం చెబితే అది వినేవాళ్ళం కానీ వీరా ఓ వీరుడా ముఖ్యతీహీ మోహాన్ని పొందుతూ ఉన్నటువంటి ముహ్యతి మోహం మోహాన్ని పొందుతూ ఉంటే మా పరిస్థితి ఎట్లా ఉందంటే మేము నిన్నే ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం నిన్నే అనుసరిస్తూ ఉంటాం కానీ మోహంతో ఉన్నాం చూడతాం భక్తి చేస్తాం సత్సంగాలకు పోతాం గ్రంథాలను అధ్యయనం చేస్తాం సీడీలు వింటాం మళ్ళీ మోహంలో కూరుకుపోతూ ఉంటాం కాబట్టి అధరశీధున అప్యాయశ్వ నహ అంటే మాకు అని అర్థం కాబట్టి మాకు అధరశీధున నీ యొక్క అధరామృతం చేత అధర శీధున నీ యొక్క అధరామృతం చేత ప్లీజ్ ఆప్యాయస్వ అంటే అయస్వ అంటే మమ్మల్ని తృప్తిపరచు మమ్మల్ని బ్రతికించు ఈ మోహంలో కూరుకుపోతూ ఉన్నాం కాబట్టి ఎట్లా బ్రతికించాలి ఆయన యొక్క తీయని మాటలు ఏవైతే ఉన్నాయో భగవద్గీత ఏంటి భగవంతుని యొక్క గానం ఇంకా అంతకన్నా తీయని గానం ఉందా చెప్పండి చెప్పండి అంతకన్నా తీయని వస్తువు ఉందే ప్రతి ఆదివారం అంత జనం ఇదంతా వచ్చి నిండిపోతూ ఉండారే కాబట్టి తీయనేనటువంటి వస్తువులు మీకు ఇళ్లలో లేకనా ఉన్నాయి ముఖం మొత్తుతూ ఉన్నాయి అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని పోవాల్సి వస్తూ ఉంది కారణం ఏంటో తెలుసా ఈ మధురం జరిగేటువంటిది కానీ కాదు కాబట్టి పుష్కరి పుష్కరేక్షణ పుష్కరి హృదయ పుండరీకే కాబట్టి హృదయం అనేటువంటి పద్మం ఏదైతే ఉందో అక్కడ చింతిత ఆ హృదయ పుండరీకములో పరమేశ్వరుని గురించి చింతించడం చేత స్వరూపేణ ప్రకాశత ఇది ఆత్మస్వరూపంతో ప్రకాశించేటువంటి శక్తిని ప్రసాదించేటువంటి వాడు గనక ఆయనకి పుష్కరాక్ష అనేటువంటి పేరు వచ్చింది పుష్కరేక్షణ కమల నయనా కాబట్టి కమలం పద్మం అనేటువంటిది జ్ఞానానికి సంకేతం కాబట్టి నీ యొక్క జ్ఞానం మాకు కావాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటిది ఇది బుధ మనోజ్ఞయ ఇప్పుడు చూడండి ముహ్యతిథి ఒకవైపేమో మోహంలో పడిపోతున్నాం ఇవన్నీ వింటున్నా కూడా మళ్ళీ మోహంలో పడిపోతూ ఉన్నాం కాబట్టి బుధ మనోజ్ఞయ బుధజనులకు జ్ఞానులైనటువంటి వాళ్ళకి మనోజ్ఞమైంది కనుక మేము కూడా ఏం చేస్తామో తెలుసా ఇక ఆ బుధజనుల యొక్క మార్గంలోనే మేము నడుస్తాం అప్పుడే మోహం పోతుంది లేకపోతే పోయే అవకాశం లేనేలేదు పెద్దల మార్గాన నడుతుమయ్యా కృష్ణ పెద్దల మార్గాన నడుతుమయ్యా చిన్న బుద్ధులు పూర్తిగా విడుతుమయ్యా పెద్దల మార్గా నా చిన్న బుద్ధులు పూర్తిగా విడుతుమయ్యా నోరార నిన్ను నేను పిలుతున్నయ్యా నీ అడుగుల కడ పడివుందు చిన్ని కృష్ణ కృష్ణ బుధ మనోజ్ఞయా కాబట్టి బుధజనులకు పండి అజ్ఞానులకు మనోజ్ఞమైనటువంటి నీ యొక్క వాక్కు అది మాకిప్పుడు కావాల్సింది ఎందుకని ఆ వాక్కును గనక ఒక్కసారి ఆస్వాదిస్తే అప్యాయ స్వ కాబట్టి దాంతోనే మేము బ్రతకాలి ఇంకొక విధంగా బ్రతికేందుకు అవకాశం లేనే లేదు ఎందుకని మోహం పోవాలి ముఖ్యతీహి ఆ యొక్క అధరామృతాన్ని గురలిన తర్వాత మళ్ళీ మోహం వచ్చేందుకు అవకాశం లేదు అనిలతరళ కుయనే కిసలయ తపతి నీసలయశని యన యనమీన ారమితవనమా అల తరళ కులయనయనీ తపతిన సా కీసయశయ నీనా అమృత మధుర మృదు తర తప తిన స జ్వతి సలయజపవన యరమిత వనమా సఖీయ రమితవనమా సఖీ రమిత ఒక గోపిక చెప్తూ ఉంది ఇంకో గోపికతో మన మోహం పోదు చూడండి సేమ్ పాయింట్ జయదేవుడు అష్టపతి మన మోహం పోదు ఇట్లాగే ఉంటుంది ఇంటానే ఉంటాము ఎక్కడ గొంగళి అక్కడే ఉంటుంది దీనికి కారణం ఒక్కటి అని ఎంత బాగా చెప్తూ సఖీ రమిత వనమాలినా సఖీ యర్మిత వనమాలినా యా ఏ స్త్రీ ఐతే ఏ జీవుడు వనమాలిన వనమాలిన శ్రీకృష్ణుని చేత రమిత అంటే ఆనందాన్ని పొందారు కృష్ణానందాన్ని పొందారు విషయానందానికి దూరులై కృష్ణానందాన్ని ఎవరైతే పొందారో హే సఖీ ఆ చెలికత్తగా చెప్తా ఉంది సఖి యా ఏ ఎవరైతే ఏ జీవుడైతే స్త్రీ పురుషుడు ఎవరైనా కావచ్చు వనమాలిన వనమాలి చేత మిత రమించబడదు అంటే ఆనందాన్ని పొందడా అలాగనక పొందితే ఏం జరుగుతుంది అనిల్ల తరళ్ళ కువలయనయ నేనా అనిల్ల తరళ కుల నయ్య నేనా తప అమృత మధుర మృదు తర వచన అమృత మధుర మృదు తర వచన జ్వలతిన సమలయజ పవన యార్మిత వనమాలి సఖీయర్మిత వనమాలి సఖీ సఖీ యా వనమాలినా ఆ శ్రీకృష్ణుని యొక్క మధురమైనటువంటి ఆ వాకులు ఎవరైతే విన్నారో ఆయన యొక్క దివ్యానందాన్ని కృష్ణానందాన్ని ఎవరైతే అనుభవించారో అనిల్ల తరళ్ళ కువలయనయనే అనిల అంటే గాలి అన్నల అంటే నిప్పు అంటే సింపుల్ రీజన్ అన్నల అంటే నిప్పు అగ్ని అనిల అంటే వాయువు గాలి అనిల తరళ అలా గాలి వీస్తూ ఉన్నప్పుడు కదులుతో ఉన్నటువంటి తరల అనిల తరళ కువలయ్య నయనేనా కువలయ్య కలువరేకుల వంటి నయనేనా కన్నులు కలిగినటువంటి వాడు అంటే గాలి చేత కదులుతూ ఉన్నటువంటి కలువలు ఏవైతే ఉన్నాయో కలువ పువ్వులు అటువంటి కన్నులు కలిగినటువంటివి అటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఆనందాన్ని ఎవరైతే అనుభవిస్తూ ఉండారో వాళ్ళు తపత కిసలయ శయనే కిసలయ శయనే అంటే చిగురుటాకుల సెజ్జ మీద పడి తపత తప్పించరు కదా ఆ చిగురుటాకు అనేటువంటి గడ్డి ఇక్కడ అన్వయం అది కాబట్టి ప్రాపంచిక విషయ వాసన లేనేటువంటి కిసలయ శయనైనా ఈ చిగురుటాకుల సెస్ అయ్యేదైతే ఉందో దాని మీద పడి దొరలరు కదా అంటే ఆనందం కావాలి విషయానందం కావాలి అని కోరుకోరు కదా అమృత మధుర అమృత నశించినటువంటిది మృతం అంటే నశించేది అమృతం అంటే నశించినటువంటిది అమృత మధుర తీయనైనటువంటి అది ఇక్కడ చెప్తూ ఉండేది మధురయాగిర కాబట్టి మధుర తీయనైనటువంటి అమృత మధురూ కోమలమైనటువంటి తరవచనే అమృతమయమైనటువంటి కోమలమైనటువంటి జ్ఞానపూరితమైనటువంటి బుధజనుల యొక్క మనసును హరించేటువంటి బుధ మనోజ్ఞయ అటువంటి ఆయన యొక్క వాక్కు చేత అదే కాబట్టి అమృత మధుర మృదుతరవచనే జ్వల తినస మలయజపవనేనా కాబట్టి మలయ మారుతం వీస్తూ ఉంటే రకరకాలైనటువంటి ఆలోచనలు కదలొచ్చు కానీ శ్రీకృష్ణుని యొక్క పొందును ఎవరైతే అనుభవించారో శ్రీకృష్ణుని యొక్క మధురమైనటువంటి కోమలమైనటువంటి వాక్కుల్ని ఎవరైతే జీర్ణించుకున్నారో విన్నారో కదా నాన్ సెన్స్ అందరూ వింటారు చెవులు ఉండే ప్రతి ఒక్కరు వింటాడు జీర్ణం కావాలి అహంకారం పోవాల మనుషులు కాబట్టి అది పోయినప్పుడు అది గనక లోపల జీర్ణమైతే ఆ జ్ఞానం వనవాలి శ్రీకృష్ణుణ్ణి వనమాలి అంటాం అంటే వనమాల అస్య అస్థితి వనమాల అస్య అస్థితి వనమాలి కాబట్టి ఆయన సమాక్ష చూడండి దీన్ని రకరకాలుగా వనమాలి అంటే ఏదో కమలాహారం ధరించినటువంటి వాడని తులసిమాలను ధరించినటువంటి వాడని ఇట్లా రకరకాలుగా చెప్తారు అసలు వాస్తవమైనటువంటి లోత ఏంటంటే వనమాలంటే వనం అంటే ఏంటి చెప్పండి వనం ఏవ మాల వనమాల వనం ఏవ మాల వనమాల వనం అంటే గార్డన్ ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఎంత ఉంది నాయన వనం ఇప్పుడు మన ఆశ్రమంలో ఉండేదంతా మన ఆశ్రమానికి సంబంధించినటువంటి వనం ధవళేశ్వరం ఆశ్రమానికి పోతే అక్కడ ఉండే వనం చూడు కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎన్ని రకాలైనటువంటి ఆకులు ఉన్నవో ఎన్ని రకాలైనటువంటి పువ్వులు ఉన్నవో రంగురంగుల ఎన్ని రకాల పువ్వులు ఉన్నవో కాబట్టి ఈ ప్రపంచమంతా వనమైతే ఆ వనంలో ఉండేటువంటి సమస్త పత్రాలని పుష్పాలని ధరించి ఉండేటువంటి వనమాలి ఆయన వనమాలి అంటే కృష్ణుడంటే చిన్న విషయం కాదు ఇది వనమాలి కాబట్టి అటువంటి వనమాల చేత ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకొకటి కోరరు విశ్వమంతా తనలోనే ఉన్నటువంటి వాడు విధి కరీహి చూడతాం విధి కరీహి అయ్యా నీ ఆజ్ఞల్ని ఆచరించేవాళ్ళం మేము నిన్ను ఆశ్రయించుకొని ఉన్నాం నీ ఆజ్ఞల్ని ఆశ్ర ఆచరిస్తాము ఎందుకని బూధ మనోజ్ఞయ బూధజన్ముల యొక్క మనసులను హరించినవి జ్ఞానం కలిగిన వాళ్ళు బుధ మనోజ్ఞ అంటే బుధజనులకు మనోజ్ఞ అయింది ఎవరు బుధజనులు జ్ఞానం కలిగిన వాళ్ళు మేమెవరు మేము బుధులం కాదు విధి అది దట్స్ ద పాయింట్ నీ ఆజ్ఞల్ని అనుసరించేవాళ్ళం అయ్యా ఆచరించేవాళ్ళం నిన్ను ఆశ్రయించుకొని ఉండేటువంటి వాళ్ళం కాబట్టి బుధ అన్నప్పుడు జ్ఞానులు విధి అంటే భక్తులు అది పాయింట్ కాబట్టిధికరీహి కాబట్టి మేము నువ్వు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము కరిష్యే వచనం తవా నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్ ఇంకొక ఇంకొక గోపిక అంటే నెంబర్ నైన్ ఎస్ నంబర్ నైన్ ఆవిడ ఇట్లా చూచిందట ఎందుకంటే ఆవిడకు డౌట్ వచ్చి ఉంటుంది నాకు అనిపిస్తుంది ఇక్కడ అయ్యా ఇంతగా మేము విధి కరీ నిన్ను ఆశ్రయించున్నాం కదా మరి ముఖ్యత ఇదేం కర్మది కాబట్టి నిన్ను ఇంత భక్తి చేస్తూ ఉండినా మా మోహం దూరం కావడం లేదు సరేనా నిన్ను మా ప్రాణంగా నిలుపుకున్నాం పోనిపోతే అదన్నా పోతే పోని నువ్వన్నా రా ప్రాణమన్నా పోని అప్పుడు మళ్ళీ నవినట్టు ఉన్నాడు ఇక్కడ లేదు కానీ నాకు అనిపిస్తూ ఉంది నవ్వుంటాడు మళ్ళీ అప్పుడు ఆవిడికి డౌట్ వచ్చింది అంటే మేము నిన్ను అంతగా ప్రేమించినప్పుడు మా ప్రాణాలు ఇంకా నిలిచుండాయి అని నవ్వుతున్నావా సిది పాయింట్ ఎందుకని రీజన్ కూడా ఉంది చూడు దశరథుడు రాముడిని ప్రేమించాడు ప్రాణ సమానంగా చూచాడు రాముడు అరణ్యవాసం వెళితే దశరథుడు ప్రాణాలను వదిలేశాడు రాముడు అడివికి పోయాడు దశరథుడు ప్రాణాన్ని వదిలేసాడు మీరు గీతాలు పడతా ఉండారు ఇక్కడ కూర్చొని సృతి మందిరంలో క్యాబాత హాయ్ మీకు నిజంగా నా మీద కనుక అంత ప్రేమ ఉంటే మీ ప్రాణాలు కూడా పోయి ఉండాలా పోలేదే అనేమైనా నవ్వుతున్నారా ఆవిడ కనిపించింది ఓహో ఇదే నీ ఉద్దేశం అంటే దశరథుడు పోయినట్టు మేము పోలేదు కనుక ఆయనకే భక్తి ఉంది దశరథుడికి మాకు లేదంటున్నావా కాదు మేం కూడా పోయేవాళ్ళమే మా ప్రాణాలు కూడా పోయేటి కానీ ఎందుకు నిలిచాయి తెలుసా తవ్వ కథామృతం తప్త జీవనం కవిరీడితం కల్మషాపహం శ్రవణ మంగళం పువి గృఢంతి పూరిదాచ తవ్వ కథామృతము కవిరీడితము కల్మషాపహ ఇంతకుముందు మనం చూసినటువంటి శ్లోకములో ఆవిడ కోరింది అధరామృతం అవునా ఈవిడ కోరుతున్నది కథామృతం అయ్యా స్వామి విను తవ నీ యొక్క కథామృతం నీ కథ ఎట్లాంటిదో తెలుసా అమృతమయం సార్ ఆయనకే చెప్పేది వాళ్ళు తవ కథామృతం ఎట్లాంటిది అమృతం అమృతమయమైనటువంటి నీ కథ అంటే సప్త జీవనం కాబట్టి పరితాపాలతో ఉండేటువంటి ఈ జీవులు ఎవరైతే ఉండారో సంసారంలో ఎవరైతే బాధలు పడుతూ ఉండారో వాళ్ళ బ్రతుకుకి ఆయన జీవనం వాళ్ళ బ్రతుకుకి ఆయన జీవనం అది ఆవిడ చెప్పేది తవ కథామృతం నీ యొక్క కథ దివ్యమైనటువంటి అమృతమయమైనటువంటి గాథ ఏదైతే ఉందో తప్త జీవనం కాబట్టి ఈ సంసారం అనేటువంటి బాధల్లో పడిపోయినటువంటి వాళ్ళకి జీవనం అయ్యాది కవిభిరీతం కవిభి కవి అంటే క్రాంతదర్శి సర్వజ్ఞుడు మూడు కాలాలు తెలిసినటువంటి వాడు కవిభి ఈడితం కవుల చేత కీర్తించబడింది మామూలు కవులు కాదు వ్యాసుడు వాల్మీకి అట్లాంటి శుకుడు ఉద్ధవుడు ఇటువంటి వాళ్ళ చేత వీళ్ళందరూ కవులు అంటే జ్ఞానులు వాళ్ళ చేత కీర్తించబడింది కల్మషాపహం కాబట్టి బ్రతుకులో ఉండేటువంటి కల్మషాలన్నింటి కూడాను పాపాలనంతా కూడాను హరించేటువంటిది కల్మషాపహం శ్రవణ మంగళం వింటేనే మంగళకరం జీవితమే మంగళకరంగా మారిపోతుంది శ్రవణ మంగళం శ్రీమదాతత్ శ్రీమత్ అంటే శాంతిస్వరూపమైంది అని అర్థం శ్రీమత్ అంటే శాంతిస్వరూపమైంది భూమి గృణియే భూరిదాజనా భువి ఈ ప్రపంచంలో ఏ గృణంతి గృణి అంటే దాన్ని వితరణ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే దీన్ని నీ యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ శాస్త్రాన్ని అందిస్తూ పోతారు గృణంతి ఏ గృణంతి భూరిదా జనాహ వాళ్ళకు మించినటువంటి దాతలు ఈ ప్రపంచంలో లేరు ఇప్పుడు మనం ధనదాతలు ద్రవ్యదాతలు ధాన్యదాతలు భూదాతలు అంటుంటాం కదా ఏంత ఉ వేస్ట్ నిజమైన దాతలు ఎవరంటే ఎవరైతే హే కృష్ణ నీ యొక్క కథామృతాన్ని పది మందికి అందిస్తూ పోతారో పది మంది హృదయాల్ని ద్రవింపజేస్తూ పోతారో ఈ కృష్ణ కథాగానాన్ని ఎవరైతే ఆలపిస్తూ పోతారో భూమి గృహంతే భూరిద జనా వాళ్ళు దాతలంటే ఈ ప్రపంచంలో ఇదేందు ఆవిడ చెప్పడం కృష్ణ దశరథుడు పోయాడు ఎందుకంటే రాముడి మీద ప్రేమ ఉన్నది కనుక మీరెందుకు పోలేదో అని అడుగుతావేమో దీనికి కారణం ఒక్కటే ఎప్పుడు నీ కథలే వింటుంటాం కనుక మా బ్రతుకు అంతా శృతి కాబట్టి సరేనా ప్రాణాలు పోవాలనుకో ఎట్లా పోతాయి ఎందుకని ప్రాణాలు పోతే మరణిస్తాం కానీ కథామృతం ఉందే కాబట్టి నీ కథల్ని ఎప్పుడైతే మేము గానం చేస్తూ ఉన్నామో అమృతం తాగుతూ ఉన్నాం గనక చావు వచ్చే అవకాశం లేదు కాబట్టి మేము చావలేదు ఏ వాళ్ళు ఏం తక్కువ అనుకుంటుంటారు మీరు గోపికల్ని కాబట్టి తవ కథామృతం ఇది రామాయణంలో హనుమంతుడు లంక దహనం చేసిన తర్వాత తిరిగి రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె బాధపడుతుందని చెప్తే హనుమా నువ్వు చెప్పేది నేను కాదనడం లేదు కానీ నువ్వు అబద్దం చెబుతావని నేను అండం లేదు గాని సీత నా కోసం అంత బాధపడేటట్లయితే ఈ వన్ ఇయర్గా బాధపడుతూ ఉంది కదా ఇంకా ఆవిడ ప్రాణాలు పోలేదు ఎందుకని రాముడు ఆవిడ ప్రాణాలు పోలేదు ఎందుకని హనుమా అంటే రామా నీకు తెలియంది కాదు నా చేత చెప్పించుకోవాలనుకుంటూ ఎందుకని ఆమె నోటిలో రామ రామ రామ రామ రామ రామ దప్ప రెండవది లేదు ప్రాణం బయటికి పోవాలంటే రామ నామం నాలుగు మీద కదులుతూ ఉంది కనుక పోయే అవకాశం లేదు ఏ ఒక్క క్షణమైనా సరే నీ నామాన్ని గనక విస్మరించి ఉంటే సీతమ్మ తల్లి చనిపోయేదేమో లేదు ఎందుకని ఎప్పుడు ఉంది తవ తజీవనం కాబట్టి ఇది నీ కథామృతం హే భగవాన్ ఎందుకని మరణాన్ని తొలగిస్తుంది మరణం లేకుండా చేస్తుంది ఇది నీ కథామృతం అంటే అది నా మరణం అస్యేతి ఇది కాబట్టి అమృతం అంటే అది అమృత అమృత స్వరూపుడు పరమేశ్వరుడు కారణమేంటో తెలుసా నే మరణం అస్యేతి ఎక్కడైతే మరణము తెలీదో అది భగవంతుని యొక్క అమృతమయమైనటువంటి గాథ ఎందుకంటే దేవతలు అమృతాన్ని పానం చేస్తారు మరణాన్ని దప్పించుకుంటారు కానీ క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి ఆ పుణ్యం కాస్త అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ భూలోకానికి వచ్చేస్తారు అంతే మళ్ళీ ఇక్కడ తల్లి గర్భంలో పడిపోతారు కాబట్టి ఆ అమృతం కాదు ఎటు ఇది ఎట్లాంటి అమృతం తెలుసా మరణము లేకుండా చేసేది కాదు ఈ అమృతం అది దేవతలు తాగేటువంటి అమృతం ఇది జననము లేకుండా చేసే అమృతం జన్మ లేకుండా చేసేటువంటి అమృతం జన్మించడం వంటూ జరిగితే మరణించడం అంటూ జరగాలి కాబట్టి జననమే లేకుండా జన్మ లేకుండా చేసేటువంటి జన్మరాహిత్యం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది ఈ అమృత గాథ అమృతమయమైంది అందుకని సుఖబ్రహ్మ మహానుభావుడైనటువంటి సుఖబ్రహ్మ అస్ఖలిత బ్రహ్మచారి సాక్షాత్ భగవత్ స్వరూపం దిక్కులే అమరంగా కలిగినటువంటి వాడు దిగంబరుడు ఆయన పరీక్ష మహారాజుకు బోధిస్తూ ఉంటే కృష్ణ కథ వచ్చేటప్పటికీ కథామృతం కృష్ణ కథ వచ్చేటప్పటికీ దేవతలచి నిలబడ్డారట పైన మెల్లగా ఒక్కరొక్కరు దిగుతూ గంగా తీరంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు బోధిస్తూ ఉంటే దేవతలు వచ్చి నిలబడి నమస్కరించి శుకుడిని అడుగుతారట అయ్యా మా దగ్గర అమృతం ఉంది దేవతల దగ్గర అమృతం ఉంది ఇదిగో అమృత భాండం తీసుకొని వచ్చాం ఈ అమృత భాండాన్ని నీకు ఇస్తాం నీ దగ్గర ఉండేటువంటి కథామృతాన్ని మాకిస్తావా ఈ అమృతం తీసుకో మరణం రాదు కానీ అమృతం మాకు అందించు అని అడిగితే శుకుడు నవ్వాడట అంటే దుఃఖము నవ్వు ఇవన్నీ తెలియనటువంటి వాడు ఫస్ట్ టైం నవ్వినట్టు కనపడుతూ ఉండాడు అది తమాషా ఎందుకని క్వసుధ క్వ లోకే క్వకాచ మణిర్మహ పిచ్చోళ్ళారా దేవతలారా ఏమడుగుతారు మీరు సుధ తీసుకుని వచ్చారు అమృతం తీసుకుని వచ్చారా క్వసుధ మీ దగ్గరుండే అమృతం ఏపాటిది క్వ కథ నా దగ్గర ఉండేటువంటి కథామృతం ఎట్లాంటిది చిన్నదే లోకే ఈ ప్రపంచంలో క్వకాచ మణిర్మహ మణిర్మహా మహాన్ మణి కాబట్టి గొప్ప మణి అంటే దాని యొక్క విలువ మన కట్టలేము అమూల్యమైనటువంటిది అటువంటి మణిని అయ్యా నా దగ్గర ఒక గాజు ముక్క ఉంది కొ కాచిర్మహాన్ ఆ గాజుముక్కని ఇస్తాను ఆ మణిని నాకు ఇస్తావా ఆయన అడిగినట్టుగా ఉంది మీరు అమృతాన్ని ఇచ్చి కథామృతాన్ని నా దగ్గర నుంచి కోరడం ఇది సామాన్యమైనటువంటిది కాదు అంటే దేవతలకు కూడా లభ్యంగానేటువంటి భగవంతుని యొక్క కథామృతం ఈ భూప్రపంచంలో మనకు లభ్యమవుతూ ఉంది ఎక్కడ భగవత్ కథ నడుస్తూ ఉంటే అక్కడ ఈ కథామృతం మనకు అందుతూ ఉంది అని అర్థం ఎప్పుడైతే ఆ కథామృతాన్ని పానం చేశామో తప్త జీవనం జీవనం అంటే జీవనం సర్వభూతూ తపశ్శాస్మి తపస్విషు భగవద్గీత ఏడవాధ్యాయం పుణ్యో గంధ పృథివ్యాం తేజస్ విభవసీవం సర్వూత తపస్వాస్మి తపస్విషు హే అర్జున పుణ్యో గంధ పృథివ్యాం భూమిలో ఉండేటువంటి పుణ్యోగంధ సురభి ఆచార్యుల వారు సురభి అని వ్యాఖ్యానం చేశారు ఇప్పుడు ఈ భగవద్గీత వ్యాఖ్యానంలో భాష్యంలో అంటే భూమిలోనే ఉంది సమస్తమైన గంధం ఏదొచ్చినా ఇప్పుడు మామిడి పొండు వాసన నీకు వచ్చింది అంటే భూమి నుంచి వచ్చింది పనస తోన వాసన నీకు వచ్చింది అంటే భూమి నుంచి వచ్చింది పుణ్యోగంధ పృథివ్యాంచ కాబట్టి వర్షం మెల్లగా బడి తొలకరి కొద్దిగా వర్షం పడ్డప్పుడు భూమిలో నుంచి ఒక తీయని మధురమైనటువంటి అనిర్విచనీయమైనటువంటి చెప్పలేనటువంటి ఒక సుగంధం సువాసన వస్తుందో తెలుసా భూమిని మామూలుగా చూస్తే నీకు రాదు కానీ ఆ వర్షం పడ్డప్పుడు అందులో నుంచి నీకు ఆ సువాసన వస్తుంది హే అర్జున ఆ సువాసన నేను కాబట్టి పుణ్యోగంధ పృథివీ అంచా ఆ పృథివీలో భూమిలో ఉండేటువంటి సుగంధం ఏదైతే ఉందో అది నేను పుణ్యో గంధ పృథివ్యాంచేజస్సాస్మి విభావసీభావసౌ అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నిలో ఉండేటువంటిది ఏముంది అగ్నిలో వేడి ఉంది వెలుగుంది కాబట్టి అగ్నిలో ఉండేటువంటి వేడి వెలుతురు ఏదైతే ఉందో అది అస్మి అహమస్మి నేనే అట్లాగే జీవనం సర్వభూతు కాబట్టి అందరూ బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో అంటే పోవలసిన వాళ్ళు కూడా ఉన్నారంటే నా అనుగ్రహంతోనే ఉన్నారు అర్జున జీవనం సర్వభూతు తపశ్చాస్మి తపస్విషు కాబట్టి తపస్సులో ఆచరించేటువంటి తపోధనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఉండేటువంటి తపస్సు కూడా నేనే ఇదంతా భగవంతుని యొక్క విభూతులు ఇవన్నీ కాబట్టి తప కథామృతం తప్త జీవనం కాబట్టి ఇక్కడ జీవనంలో అంటే మన యొక్క జీవితంలో మనం ఏ బాధలైతే కష్టాలైతే కన్నీళ్ళైతే కడగండ్లైతే అనుభవిస్తూ ఉన్నామో ఇవన్నీ లేకుండా చేసి మనకు జీవనాన్ని ప్రసాదించేటువంటిది లైఫ్ ఇచ్చేటువంటిది అది కవిభీ ఈడితం ఆ కవులంతా గానం చేశారా అదాన్ని చిన్న విషయం కాదు కథామృతం సత్యమైన కథ విని విన్నిపించింది మనసు మన విని సత్యమైన కథ విని మనసు మన విని పోయినమి వచ్చిందని చేసిన పుణ తెచ్చిందని పోయిన పుల్ నమి వచ్చిందని చేసినప్పు నెమ్ము ఈ సత్యమైన కథ విని వినిపించింది మనసు మన విని కాబట్టి భగవంతుని యొక్క కథామృతాన్ని బ్రోలితే మనసు చెప్పాలి ఇక ఆ మార్గంలో పోతామని చెప్పాలి మళ్ళీ అహంకారాలు ప్రదర్శించకుండా ఉండాలి ఎందుకని ఈ కథామృతం వల్ల ఏం జరిగిందండి ఇప్పుడు అనుకుంటున్నా పోయిన పున్నమి వచ్చిందని మళ్ళీ మా జీవితంలో వెన్నెలలు విరపుస్తూ ఉన్నాయి పోయిన పుర్ణమి వచ్చిందని ఎట్లొచ్చింది ఇది చేసిన పుణ్యము తెచ్చిందని భగవంతుని యొక్క కథామృత శ్రవణం ఏదైతే ఉందో ఒక్కటే చెప్తానని భగవంతుని గురించి ఆలోచించిన పఠించిన ఏ ఆలకించిన మన హృదయం ఒక దివ్యమైనటువంటి ఆనందంతో పులకరిస్తే అప్పుడు మన హృదయంలో భక్తి ఉంది అని అర్థం కాబట్టి ఒకవైపు భక్తి తత్వాన్ని వింటూ కూడాను మళ్ళీ కరుడు గట్టినటువంటి హృదయాల్లో మనకు ఉంటే మాత్రం భక్తి లేదని అర్థం బాగా అర్థం చేసుకోండి ఎందుకని హృదయంలో భగవంతుడే ఉండాలి ఎందరెందరో ఉన్నారని అందరిలో నీ ఉన్నావని ఎందరెందరో ఉన్నారని అందరిలో నీ ఉన్నవని ఎన్నో మహిళ ఉండినా ఎన్నో మహిల్లో ఉండినా ఎదలో నీవే ఉంటావని ఎస్ షూర్ నువ్వే ఉంటావు ఎప్పుడు ఎన్నో మహిళ ఉండినా ఎదలో నీవే ఉంటావని సత్యమైన కథ విని వినిపించింది మనసు మనవిని ఇలా ఎన్నున్నా ప్రపంచంలో ఆకర్షించేటువంటివి అనేకం ఉండిన ఆకట్టుకునేటువంటివి అనేకం ఉండిన హృదయంలో మాత్రమే నువ్వే కొన్నావంటే కృష్ణ నీ అనుగ్రహం ఎందుకో తెలుసా నీ కథామృతం నా దగ్గర ఉంది నీ కథామృతం నా దగ్గర ఉంది ఎప్పుడైనా పానం చేస్తాను దాన్ని నువ్వే తోడు నీడ నువే నువ్వే తోడెవరు నాకు లేరని మిగిలిన నీడ నీవని తోడెవరు నాకు లేరని మిగిలిన నీడ నీవనీ వీడక నీవు తోడుగా ఉంటే ఏడక నీవు తోడుగా ఉంటే ఈ జన్మకు ఇది చాలని ఇంకా అవసరం లేదేమి వీడక నీవు తోడుగా ఉంటే ఈ జన్మకు ఇది చాలని మరో జన్మము ఇక లేవని ఎందుకని కథామృతం నీ కథామృతాన్ని పానం చేసిన తర్వాత ఇంకొక జన్మ ఎక్కడి నుంచి వస్తే జన్మ రాయించాం సత్యమైన కథ విని విని పిలిచింది మనసు మన పోయిన పుణమి వచ్చిందని ఆ పోయిన పుణమి వచ్చిందని చేసిన పుణ్యము తెచ్చిందని ఏ సత్యమైన కథ విని వినిపించుంది మనసు మనవిని ఇది నీ కథామృతం గనక హే కృష్ణ మా ప్రాణాలు పోకుండా నిలిచి ఉండే కారణం ఏంటంటే నీ కథామృతం మా మనసుల్లో నిండిపోయింది కనుక ఇది అమృతమయమైనటువంటి కథ మామూలు మరణాన్ని లేకుండా చేసేది కాదు జన్మనే లేకుండా చేసేది కనుక జననమూ లేదు మరణము లేదు నిన్న మనం చూసిన గోవింద గోవింద మరణము గోవింద జనము గోవింద ఇదంతా కూడా నీ కథామృతం వల్ల జరిగింది కాబట్టి భూమి గృహం తియే కాబట్టి దాతలు ఎవరు ఈ ప్రపంచం అంటే ధనదాతలు కాదు ఇప్పుడు మనకు దాత అంటే ఎవరంటే ఆయన ఇంత దానం చేశాడండి ఇంత దానం చేశాడండి ధనం ఎందుకని ధనాన్ని దానం చేస్తాడు ధనం ఉంటుంది ఎందుకు పోవడానికి అంతేనా లేక అలాగే ఉంటుంది ధనం కాబట్టి ధనం ఉంటుంది ధనం పోతుంది ఇది వచ్చి తమాష కాబట్టి ధనదాతలు చాలా మంది ఉన్నారు ధాన్యం ఇస్తారు ధాన్యదాతలు తింటాము అవి అయిపోతాయి వైద్యోనారాయణ హరి కాబట్టి వైద్యులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఆరోగ్యాన్ని ఇస్తారు ఆయుష్ని ఇస్తారా చెప్పండి కాబట్టి ఆరోగ్యాన్ని వాళ్ళు ఇస్తే పునః అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది లేదంటారా కాబట్టి ఎవరిని దాతలను చూసినా భువి ఎవరు ఈ ప్రపంచంలో దాతలు ఎవరు కనపడడం లేదు సార్ ఎందుకని వీళ్ళు ఇచ్చేటువంటి దాన ధర్మాలన్నీ కూడాను దేశ అనుసరించి ఉన్నాయి కనుక దేశత కాలత వస్తుత పరిచ్ఛనహ నాట్ అపరిచ్ఛన కాబట్టి దేశ పరిమితంగా ఉండేటువంటి వాటిని దానం చేస్తారు కానీ వీళ్ళు వాళ్ళు కాదు భూరిదా కాబట్టి మనకు కథామృతాన్ని పంచేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జ్ఞానదాతలు వీళ్ళెవరు జ్ఞానదాతలు భూమి గృణంతియే భూరిదా జనాహ కాబట్టి దాతలు ఎంతమందైనా ఉండొచ్చేమో కానీ అందరినీ మించినటువంటి విశిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి దాతలు ఈ విశ్వంలో ఎవరున్నారు అంటే ఎవరైతే జ్ఞానాన్ని ప్రచారం చేస్తారో ఎవరైతే జ్ఞానాన్ని ఇతరులకు అందిస్తారో వాళ్ళకి మించినటువంటి దాతలు ఈ ప్రపంచంలో లేరు అని ఈ గోపిక చెప్తా ఉంది ఇదయ్యా విషయం కాబట్టి కవిభి ఈడితం కవి క్రాంతదర్శి అంటే క్రాంతదర్శి అంటే సర్వదృక్ సర్వదృక్ దృక్చైతన్యం సమస్తాన్ని చూచేటువంటి వాడు మూడు కాలాల్లో ఏం జరుగుతుందో అన్నీ తెలిసినటువంటి వాడు కాబట్టి త్రికాలజ్ఞ సర్వజ్ఞ సర్వం జానతీతి సర్వజ్ఞ ఇదంతా కూడాను అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్యపల విశేషం చేతనే ఈ కథామృతం మనకు లభ్యమైంది ఈ సదస్సులో ఈ సదస్సులో ఎందుకనంటే జన్మాంతర్ భవే పుణ్యం జన్మాంతర్ భవేత్ పుణ్యం తాగవత లభేత్ నైమిశారణ్యంలో సోత మహర్షి శౌనకాది మహర్షులకు బా బోధిస్తూ భాగవతాన్ని స్టార్ట్ చేస్తూనే అన్నాడు ఎందుకని మీరంతా పుణ్యాత్ములు అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోయారు శౌనకాది మునులు ఏంటయ్యా స్వత మహర్షి దగ్గర కూర్చున్నాం భాగవతం వినబోతూ ఉన్నాం కానీ మమ్మల్ని పుణ్యాత్మని అంటాడేమిటని అదే ఆయన చెప్పేది జన్మాంతర భవేత్ పుణ్యం అనేక జన్మల్లో చేసుకున్నటువంటి జన్మాంతర పుణ్య ఫలవిశేషం ఉంటే తప్ప తదా భాగవతం ఏది స్టార్ట్ చేయకముందే నైమిశారణ్యంలో సూత మహర్షి ప్రారంభం చేస్తూ ఓ పుణ్యాత్ములారా అని అడ్రస్ చేశాడు ఎందుకో తెలుసా మీకు పుణ్యం లేకపోతే శృతి మందిరంలో కూర్చొని వినలేరు మీరందరూ పుణ్యాత్ములు కనుకనే ఈ యొక్క కథామృతాన్ని మీరు పానం చేయగలుగుతున్నారు అని ఎక్కడ భాగవత కథ నడుస్తూ ఉంటుంది తప్త జీవనం కవి విహీరితం మనలో ఉండేటువంటి పాపాలని కల్మషాలని అన్నిటినీ తొలగించేటువంటిది ఇటువంటి దాన్ని అందించేటువంటి వాళ్ళు జ్ఞానదాతలు కాబట్టి కృష్ణ మా ప్రాణాలు ఎందుకు పోలేదు అని అనుకుంటున్నావేమో నీ కథామృత పానం చేస్తూనే ఉన్నాం కనుక ఆ ప్రాణాలు బయటికి పోవడం లేదు నేననుకుంటే ప్రాణాలు కూడా ఎందుకు బయటికి పోవడం లేదంటే అవి కూడా వినాలనుకుంటూ ఉన్నాయేమో నాకేం తెలుసు కాదు మనం పోతే మళ్ళీ ఇది దొరకదు ఇక్కడే ఉండి వినాలని ప్రాణాలు కూడా అనుకుంటూ ఉన్నాయేమో అందుకని అవి కూడా పోవడం లేదని ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణస్ పూర్ణమాదాయ శాంతి శాంతి శా